హరి ఓం గణానా జనాం ఓ దేవతా దేవా దేవా దేవా ఓ ఆర్యల గుణమాన్ వాక్న తత్త్వో అలవితియాయన సకాయనాని సదాం బంధం ఆమమోననటో జయమ నామః సుందరకా తోస్ విదాయా సహోమ్రం రంబా నదనే నిందే ప్రజా ఏ ఆత్మేత ఏ అభయ్యోగం ఏ ఏది ఉత్తరకు అంతే పరితయాలు పరిస్థితి నూట ముప్పై రెండు సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని చెప్పారు ఈ సంవత్సరాల కోసం మీరు దాన్ని సందర్భాంసారంగా తీసుకోవాలి ఇప్పుడు ఒక లెక్క ఆ లెక్కలు అడిగితే మనకి సంవత్సరం చిత్ర దేవతలకి నేల మన సంవత్సరం వాళ్ళకి నేల మన అయనము ఉత్తరాయణము వాళ్ళకు ఒక కష్టము అలాగే మన సంవత్సరం దేవతలకు ఒక రోజు అంటే మన అయనము వాళ్ళకు ఒక పొగలు ఒక రాష్ట్రం ఉప్రాయణం వచ్చింది కాబట్టి ఇప్పుడు అలాగా ఈ మాట సందర్భానుసారంగా ఉంది అంటే మీరు ఎవరి దేవకులు చిత్ర దేవతలు మనం అలా చెప్పారు అలా కాకుండా మన ఇక్కడ ఉంటే సందర్భాన్ని గట్టి చెప్పండి మీరు కూడా అలాగే సందర్భం ఉంటుంది ఇక్కడ మన అనుభవంలో కూడా చదువు మాస్టే ఉంటారు రెండు మాసాలు చేస్తారు రెండు నేపలు చేస్తారు అక్కడ మాస్టర్ పెట్టారు పదిహేను రోజున అలాగే సహస్ర సంవత్సర సత్రయాగం నేను ఒక దిన ముందు చెప్పాను సహస్ర సంవత్సర సత్రయాగము అంటే సహస్ర దినములు చేస్తాను సహస్ర సంవత్సర శత్ర ఎనభై రెండు మనిషికి ఎనభై రెండు ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక సహస్రాలైన అంకెతో పండుగ చేసుకుంటుంది ఆ సహస్రం సహస్ర చంద్ర జరిగిన పేరు అంటే అక్కడ పక్షాన్ని తీసుకున్నాను అన్న వాళ్ళు సపోజ్ ఎనభై రెండు ఏళ్ళు వచ్చిన సంవత్సర శబ్దానికి పక్షాన్ని అర్థం ఆయన సహస్ర సంవత్సరాలను అభ్యం లాగా నడుపుతూ ఉంటాం చెప్తా సందర్భానుసారంగా పోవాలి కానీ ఎసరోగా నెంబర్ వన్ నెంబర్ టూ ఏ ప్రాణికి సక ప్రాణ నుంచి కూడా ఒకేళ్ళు ఆయుష్ కేవలం నడుస్తుంది దాని ఆయుష్ దాని లెక్కగా సీవర్ దగ్గర ఎవరు వచ్చింది దాని లెక్క భారతదేశంలో పోర్ణాలు ఉద్యాంత యాభై ఐదు డెబ్బై డెబ్బై వేల డెబ్బై వేల డెబ్బై ఒక యాభై రోజులు ఎంత ఉంది అమెరికాలో పూర్ణాలు అంతా ఎనభై ఐదు ఎక్కువ కాలం పొందుతారు సో అలాగే మెక్సిన్గా అలా పెట్టేసి మనిషిలో ఏమాన్లేదు ముఖ్యంగా నేను డైరెక్టరేట్ ఇస్తాను బాబోబాబాన్ని వాళ్ళు అప్లికేషన్ చెప్తే అప్లికేషన్ అలాగా మేము ఇక్కడ వచ్చి సుప్రీంకోర్టు దాకా లేదా ఇంకా పర్మిషన్ ఇవ్వండి సో వాళ్ళ లాగా ఇప్పుడు వాళ్ళ మండేళ్ళు ఎంత అన్నమాట శతమానం పోతాయంటే ఎనభై ఇండియా వచ్చి శతమానం పోతాయి అంటే డెబ్బై అయిన కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకో మీకు చెప్పాలని చూసి ఇందుకు మంచిది ఇంకో ముప్పై రెండు ఏళ్ళు ఉన్నారు ముప్పై రెండు వేలు ఉన్నారంటే చాలా కాలం ఉన్నారు ముప్పై రెండు సంవత్సర సిద్ధానికి మానవాళు లక్ష ప్రకారం చెప్పినట్లయితే ముప్పై మంది ఎవరో ఉన్నారు లా ఉంటాయి ప్రతి యూనిట్స్ వస్తాయి మంత్ శుద్ధి పార్ట్నై మంచిది ఇన్ఫ్ టైం ఏవైనా ఎంత ఇనప్ టైం ఉన్నారంటే ఆరంభం వెళ్ళి రక్కులో ఉన్నటువంటి నిత్యా ద్వేషములు మోహము రాగద్వేషములు ఏ ద్వేషాలు అయితే ఉన్నాయో పడవలో అది కొలి కలిసిన విషయా మైత్రీ భావంతో ఉండడానికి చాలా కాలము ఉన్నారు ఆ వాతావరణంలో మనిషిని పడస్తే మనిషి గ్రోహ మీరు క్లబ్ గెలికొచ్చున్నారు మొదటి రోజు మీరు రేఖారత్వం ఇస్తున్నది వెళ్తారు మొదటిగా కానీ నెల రోజులు అయితే కదా మొదలు పెడతారు అని తొమ్మిది మంది నెల కలుపు రెండు మూడు నెలలు లేక ఆరు నెలలు నడుస్తుంది లేడు ఎలా ఉంటుంది దాని గురించి నడిపించే సమస్య కాబట్టి ఆరు నెలలు కలిసి ఉంటే వారు వీలవుతారనే విధానం అసంగ దోషం కనుక స్పష్టంగా భాగవతీగా భాగవతంలో చెప్పారు నారద మహర్షి ఒకప్పుడు ఒక పది మనిషి కుమారుడు పని చేస్తే బాల కార్మికుడు ఒకప్పుడు పది మనిషి కుమారుస్తూ ఉంటుంది ఆధునిక పరంగా చెప్పాలంటే బాల కార్మికుడు క్యాటీరియో ఇంకో ఇంకో సామాన్లోవడం అది కానీ చెప్పి అతను పరిగెత్తి చేసిన మహాత్ములు వాళ్ళు సత్సాంగంలో ఉంటే ఆ సత్సాంగంలో పాలు పంచుకునేది జాగ్రత్తగా ఆ సత్సంగంలో ఒక మహిళ అతను మరు జన్మలో నాలుగు మహర్షి దేవత ఆ విధంగా భాగస్లో మనకు తప్పస్సు దిందులో గంగా స్నానం చేసి ఇస్తారు భయవ్యక్తి వెళ్ళి గంగా స్నానం చేసిస్తారు గంగా భాత ఒక్కసారి గంగాస్నానం చేస్తే మహాకృం ఉన్నారు కానీ గీతాన్ని గంగలో కనుక స్నానం చేసినట్లయితే గీతాంధ్యనాక గీతాలే స్వచ్ఛంగా ఉంది వేలాంతానికి సంబంధించిన సుఖంగా ఉంది ఇది కేవలం ఇతర్యం కాదు నిజమైన స్వచ్ఛంగా సకాశంగా ఆ సద్పుడైన పరమేశ్వరులతో మనం అనుసంధానంతో ఉండటం అంటే దాని భావన దృష్టితో అధికారం చస్తూ ఉండటం అటువంటి స్వచ్ఛంగా చేసినట్లయితే మహాఫలం ఉన్నది మనిషి బాగా గ్రో అవుతుంది ఆ సంసారం అనేది మనుషుల్ని బాగా గట్టిగా బంధిస్తుంది నేను నా ఫ్యామిలీ నా కుండి ఎంతో ఆ ఫైవ్ డేస్ కంటిన్యూటీలో మనిషి బదులుతో అదే సత్యవంతులు సమగ్రతో వచ్చేస్తాడు పది మనకి సంపాస్తే క్షణం అది కరాభం ఇచ్చారనే సంగతి వాడి అక్షణ ఒక అర్థమవుతుంది అక్కడ దేవుడి సో ఇది ఒక మహాప్రవాహం మహా వ్యామోహం ఆ వ్యామోహం నుంచి బయటపడే స్పష్టంగా కనుక చకాలం విడుకులవాసన కలిగింది కనుక వాళ్ళ హృదయాల్లో పవిత్ర తయారు పడి ఐత్యాన్ని కలుగుకొని మైత్రి భావంలో వాళ్ళు ఉన్నారు అంతవరకు తెలిసింది అప్పుడు ఆయన ప్రజాపతి పిలిచారు సమహ ప్రజాపతి డ్రైలా ఉంటది వేదాంతం చెప్తారా మీరు జీవితం చెప్పేసి సినిమా అర్జెంట్ పంపించవటం కొంచెం ఆహార డ్రైలా ఉంటది ఒక సో మరికొద్ది పేషెన్స్ అవసరం అయితే సమూహ ప్రజాసుని వాటా ఇంత అడిగాడు ఎందుకు వచ్చారు అడిగాడు చూసాం మీరు ఆత్మ గురించి చెప్తారు కదా దాన్ని పెట్టుకుందామని వచ్చారా సరే చెప్తాను అండి అని చెప్తున్నాడు ఏమని చెప్పారంటే ఇక ఏకహా ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి నలుగు వస్తూ ఉంటుంది పురుషో దృష్టితే ఏ ఆత్మ ఈ కంటిలో ఏ పురుషుడు పురుషుడంటే మగవాడు ఆవదేమి కాదు వ్యక్తి యదాంతలో పురుషే చెప్తానికి తర్వాత ఇంగ్లీష్ లో పురుషుల్లో పురుషా ఇంగ్లీష్ లోకి మాత్రమే కష్టంగా లేదు కదా ఖచ్చితంగా పురుషోటో సో కరెక్ట్ మేల్ ఆ ఫీమైల్స్ అది సెకండ్ అదే సో మేల్ ఫీమేల్ ఇంపార్టెన్స్ ఎక్కడ కర్మకాండంలో మేల్ ఫిమేల్ ఇంపార్టెన్స్ ఎలాంతలో మేల్ ఫీమేల్ అనేది ఈ కంటిలో కంటిలో పురుషులు కనుకొడుతున్నాడు ఏదైనా కంటిలో పురుషులు కనుక దాని మీదనే దానికి అదే దాని అలా మనం చర్చిస్తూ ఉంటాం లభంగా తే ఈ కంటిలో పురుషుడు ఎవరైతే కనపడుతున్నాడో వీడే ఆత్మ యస ఆత్మ అని చెప్పాడు ఆయన దాన్ని ఒక ఇది ఆత్మస్వరూపాన్ని తప్పంటే ఇదే ఇదిర అలా పేరులో పెట్టేసి కాకపోతే మీరు విచారం చేసి తెలుసుకోవాలి ఎదలవారు ఏం చూస్తాడు ఆత్మస్వరూపాన్ని విజింద్రిగా మూలంలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని వాజన్ బ్రియంతో ఏం వర్ణించగలుగుతుంది అదేమి ఏమాట కాదు కాబట్టి ఇక మళ్ళీ సిగ్నల్ ఆ సిగ్నల్ చూపిస్తాం ఆత్మ శాస్త్రం ఏం చేస్తుందా సిగ్నల్స్ రియాలిటీ అంటే అనే రియాలిటీని ఆత్మతత్వాన్ని నిదలితంగా నిర్దేశించడం అనేది ఉండదు ఇదే మీరు తెలుసుకున్నది ఆ సత్యం కాదు ఇది చేస్తుంది ఇతనా స్మోషు కాబట్టి మీరు తెలుసుకున్నాను అనుకోమని చూసుకుని అక్కడికి ద్వేషం వస్తే లేదు భేదం వస్తే లేదు కాబట్టి అది అసభ్యమైంది కాబట్టి ఆత్మస్వరూపాన్ని సిగ్నల్ చేస్తాను ఇరవెక్షన్ తెలుసుకుంటా అందుకోసమే అని చెప్తారంటే ఇందులో ఈ సంగతిలో ఇరవై ఇదే ఆత్మ ఆత్మ అంటే మళ్ళీ ఏదైనా అనుకుంటారని ఇది హో భాష అని చెప్పాడు చెప్పి ఆ లాస్ట్ చూస్తే ఏతత్ అభయం అమృతం ఏతత్ బ్రహ్మ అని చెప్పారు అరే ఆత్మనుకుంటున్నావు దేహమే ఆత్మ దేహం వరం ఇస్తుంది కదా ఆత్మ కూడా మనం లేదని అలా బ్రమకూడంతో సుమా అమృతం నేను చెప్తున్న ఆత్మ ఏదైతే గలదో ఇది అమృతం ఇది అమృతం అంటే కాలప్రవసీ మరణించితా అంటే అర్థం అయితే కాలమునకు కాలమునకు ముందేది కాల కాల ప్రవాహము కొట్టిపోతుంది అని మరణించితాం అంటే అమృతం కాలం మీద తీయటది మామూలు ఏకాత్మది అభయం అభయం చెప్తారు వేదాంతంలో ఎందుకంటే మనిషి ఒక జీవితకాలం భయం కనిపిస్తుంది జీవితం జీవితం ఎందుకంటే మనిషి కాలం యొక్క బంధంలో కాలం యొక్క స్థితిలో వెతుకుతూ ఉంటారు సో మీరు నేను అన్నారంటే ఎంటైర్ మొత్తం గతం అంతా కూడా గతం ఎక్కడ ఉంది భక్తురూపంగా గతం ఉండదు వస్తు రూపంగా ఏమవుతుందండి గతం అది కేవలము స్ఫూర్తి రూపంగా ఉంటుంది మనస్సులో స్ఫూర్తి రూపంగా ఉండే గతం ఏది కలదు ఆ గతం అంతది మేము అనే మార్గం నేను అది బిజ్యం నేను అన్నది బిజ్యం ఆనంతెంజన చూసే దేశం కాలం వస్తుంది ఆసలిగా ఎందుకు వెళ్ళి అదే సెలవుతుంది నేను హరించుకుంటే ఆ అనసం ఎంగిపోయిన ఆనసం ఎందులో అంతకు ముందు సంవత్సరం ఆరు మాసాలు నేలంతా పాటి నేరంతా పాటలు వేసి అక్కడ పనులు చూస్తే ఆ పాటలంతా ప్రక పా వంద కాయలు కాసి ఆ రైతు తీరు పోనపకాయలు సమస్య ఇచ్చిన తర్వాత ఎంగిపోయి ఆ మొత్తం చరిత్రంతా ఇది గెంజలు మహిళల పంట కొంచెం మొత్తం పడి నేను దాన్ని అవసరే మొత్తం ఈ చరిత్ర అంతా పునరావృతం అవుతుంది నేను అవగా ఇది నేను అన్నా తింటే హిస్టారి స్టాల్స్ అంటే ఇది నేను సిద్ధ సద్రూపుడైన కాదు అహుమర్ సిద్ధ సద్రూపుడు నేను అర్థం కాదు ఇది నేను అన్నా దాని వెనకాల గోవులంత చరిత్ర ఉంటుంది దానికి పూజ పురుషుడు హిస్టారిక్ స్టాల్స్ దాన్ని నేను అంటాను ఈ చరిత్ర అనుకుంటారు పుస్తకాల్లో ఉందనుకుంటారు పుస్తకాల్లో లేదు మెమొరీలో ఉంది ఇది గెనిఫిట్ మెమోరీ వాడు ఆత్మదాయకుడికి పుస్తకం రాస్తే పుస్తకంలో వస్తుందని వేరే సంగతి ఇది గెనిఫిట్ మెమరీ మెమరీలో ఉన్నది సత్యమా అసత్యం అన్నది అసత్యం అండి సత్యమే ఎలా సత్యం అవుతుంది ఎలా ఇప్పుడు లేదు అంటే నేను అంటే ఇప్పుడు నేను ఉన్నవాడిని నేనా లేకపోతే నా బాల్యంలో నేనే గొండి వేలారేనా అది కూడా చెప్పాన కాబట్టి మెమొరీలో ఉన్నది ఇది ఇది ప్రాజెక్షన్ ఆఫ్ ది మైండ్ మైండ్ అలా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది మూమెంట్ ఆ మెమొరీని రివైవ్ చేస్తూ మైండ్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ గతం ఎప్పుడు అండి మనస్సు ఎప్పుడు గతాన్ని స్మరిస్తుందో ఒక గతం మనస్సు స్మరించడం మానేస్తే గతంలో ఎప్పుడైతే మీరు గతం నుంచి నిర్మాణమైన నిర్మితమైన ఈ నేరుగా వీరు బతుకుతూ ఉంటాడో ఈ గతం యొక్క సంస్కారాలు ఉంటాయి గతంలో సుఖ సంస్కారాలు దుఃఖ సంస్కారాలు ఉంటాయి ఇప్పుడు భవిష్యత్తులో ప్రాజెక్ట్ చేయడం ప్రారంభిస్తుంది ఇన్యూ చేయడం ప్రారంభిస్తుంది గతంలో వచ్చిన సుఖము లాంటి సుఖము రావాలి గతంలో వచ్చిన దుఃఖం లాంటి దుఃఖం భవిష్యత్తులో రెండు ఆకాంక్షలు సుఖం దుఃఖం రాకూడదు ఎప్పుడైతే సుఖం రావాలి అన్నాడో సుఖం రాదేమో అనే భయం పక్కన ఉంటుంది సుఖం వచ్చిందో మానిందో అది వేరే రావాలి అనుకోగానే సుఖం రాదేమో అనే భయం ముందు వచ్చేస్తుంది ఈ శక్తి రావాలి అని మీరు అనుకోలేదు అనుకోలేదు చిరుమూల ముఖంగా వస్తే అన్నీ ఏదంటే భయం ఉండదు వస్తు రావాలి మనం ఎక్కి వెళ్ళిపోవాలి అని మీరు అనుకుంటే అబో వస్తుందో రాదో అన్నప్పుడే అప్పుడే మీరు అక్కడ జీవితం ఇస్తున్నది ఏదైనా పెడితే అది తక్కువ మనం ఒకసారి అలా ప్రయత్నూరుతుంది ఇంకా అప్పుడే టెన్షన్ వస్తుంది నాన్నే విధంగా వచ్చినప్పుడు ఎత్తున్నాను నేను ఇప్పుడు లేదా నుండి కాలు చదువుకుంటున్నాను అనుకోలేదు అలాగే ఉంటుంది అప్పుడు ఇచ్చి అలాగే దుఃఖం రాకూడదు అనే ఆకాంక్ష మీరు ఎప్పుడైతే పెట్టుకున్నారో భవిష్యత్తులో పెన్షనే భయం వస్తుంది భవిష్యత్ కాలంత వీరి భవిష్యత్తు నవాళ్ళ భావన చేతి చేస్తూ భయవత ఆ భయంవత చే అరవై ఐదు వచ్చినా అదే భయం డెబ్బై వచ్చినా అదే భయం ఎనభై వచ్చినా ఇంకా అదే భయం అవుతుంది అసలు దాని నుంచి భవిష్యత్ సాంక్షన్యంసి అదంతా కూడా సత్యంగా సత్యం అష్టానికి సత్యం వస్తువు వీరి ప్రజెంట్ మూమెంట్ ఉంది ఎటర్మినల్ రియాలిటీ సనాతన సత్యము ఎక్కడ కళాత్మకమైన సత్యము ప్రెసెంట్ మొమెంట్ లో అహమ సద్పంగా ఉంటుంది ఆ సభ్యాన్ని కొట్టుకోవడం కానీ మనస్సు ప్రాజెక్టు చేసే మనస్సు కూడా ఎలా ప్రాజెక్టు చేస్తుంది ప్రాచీన సంస్కారాలు అంటే గత గతకాలీన వాసనలకు అనుకూలంగా మనస్సు ప్రాజెక్టు చేస్తూ ఉంటుంది భవిష్యత్తులో నేను నిత్యా భవిష్యత్తులో ప్రాముఖ్యత వస్తూ ఉంటుంది దాని గురించి మీరు క్యాల్కులేషన్ తెలుస్తూ ఉంటున్నాం సార్ నేను కొంత టెర్మినాలజీ వాటమో టెర్మినాలజీ ఆ టెర్మినాలజీ అనే వాట కాదు కానీ అదంత సత్యంగా ఒక లెబ్బం గోల్డ్ క్రియేటర్ ఆ లెబ్బుల మనం జీవిస్తాం ఆ లెబ్బల ద్వారా రియాలిటీగా ఉంది ఇది ఒక ఎలక్షన్ రిజర్వ్ వాళ్ళు చెప్తా ఎగ్జాంపుల్ మేము చెప్తున్నాం చెప్పంటే ఒక టెర్మినాలజీతో మొదలు పెట్టాయి యూపీఎఫ్ ట్యాక్స్ రెడీ చేయాలి ఇలా డిమాండ్ రెడ్డి ట్యాక్స్ మీద రెడ్డి మీద అందుకే ఒక సిక్స్టేషన్ మనసు వాడు మొదలు పెట్టారు దాని ఇన్వెస్టిగేషన్ ఒక వెర్బల్ బాయ్ ఆ వెర్బల్ బాయ్ లో యూపీఎస్ అంటే నెల తొమ్మిది నెలల పొందారు ఈ రెండు కూడా డబ్బల క్రియేట్ చేసి ఎంతలా ఊరొట్టారంట అందరూ డిఫెక్ట్ చేసేస్తున్నారు ఫళానందంగా ఉంటుంది ఎందుకంటే హండ్రీ ఎస్పీ సెంట్రలో ఉంటుంది సెకండ్ ఉంటుంది డిఫెక్ట్ చేసేస్తారు పెద్ద డబ్బుల వాళ్ళు క్రియేట్ చేస్తారు ఇలా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎదురు బదులు మెచ్చిన వాళ్ళు కాండే ఓడిన వాళ్ళు చాలా ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేసిన వ్యక్తం గోడలు ఏదైతే ఉందో మీడియా క్రియేట్గా ఒక వ్యక్తం గోర లేదు దాన్ని దానికి రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ అంటే పదజాలంతో ఒక నిఖ్యా ప్రపంచాన్ని శిక్షిస్తారు అది సుఖగొక్తులు దొరికిస్తూ ఉంటారు అది సుఖమైన తెలిసినప్పుడు అందరూ కూడా ముఖంలో వ్యక్తులు మీ దృష్టాంతం ఏంటంటే లేకస్ట్ అయింది మనం చేస్తా బాగుంటారని భాగ్యాంశం మీరు రాజ్యాంత సమకూర్తి ఏంటంటే డైరెక్ట్ అనేది అనుక్యము అసత్యమో అన్న వాళ్ళకి ఆయన ఎక్కువ దృష్టాంతం అవసరం ఎంతో అసలు కొందరు సరఫరా సో ఆ మీ జీవితానికి సంబంధం ఎందుకు దేవడం ఏదైనా అని ఎందుకు సో నేను ఇంకా ఓపెన్ లో మీద నేను ఎందుకు ఎందుకు వాళ్ళు ఎంతో చెప్పాలి దోషం తీసులు నాతో రిక్వెస్ట్ ఉంటుంది కానీ ఎందుకున్నా మళ్ళీ అలాగా నేను చూసిన సత్యాన్ని చెప్పాలనేటువంటి ఒక ఆకాంక్ష సో అభి మీరు భవిష్యత్తుల గురించి చింతలు మానేసేదంటారు మీరు మీరు ఎకరంగాలు ప్రెసిడెంట్ పరగడబో టీచర్ సో బాధ బాండి ఫీచర్ పరగడబో పర్సెంట్ మీరు ఎకరంగా ప్రెసెంట్ అప్పుడు మీకు అభయం ఆత్మ అభయ ఆత్మ అనేది అనుభవాలునే మోక్ష అమృతం అంటే కాలం ఒక అతీతమైనది అభయం రెండవది ఉంటే భయస్థానం కాబట్టి అభయదం అన్నారు కాబట్టి రెండవది లేదు వస్తు భేదము ఒక బ్రహ్మ అంటే దేశ పరిచ్ఛేదము సంవత్సరం కూడా దేశకాలం వస్తు పరిచ్ఛేదము లిమిటేశం పరిచ్ఛేదం అంటే లిమిటేశం దానికి ఆ పరమాత్మ పుత్రాన్ని బోధిస్తారు కాబట్టి ఈ ఆత్మన్నది ఏదో మరణం ఆత్మ అంటే ధరలు ఏదేదో అనుకుంటారు ఆత్మ పుట్టింది లేకపోయింది మళ్ళీ అయినా ఏదో దుక్తి ఆలోచన చేస్తూ ఉంటారు ఏదో ఆత్మాన పదానికి ఏదో అర్థం చేస్తాను అలా చెప్తారు అలా భయపడేవారు ఇట్ ఈజ్ నాట్ బ్యాడ్ అదే ప్రత్యేక ఆత్మ ఈజ్ అభయం అమృతం ఏతత్ బ్రహ్మ అని చెప్పాడు అంటే కంటిదో కనపడే ఈ ఆత్మ ఆత్మనగా అమృతం అభయం బ్రహ్మ అని చెప్పి వెళ్ళగలినాడు ఇంకా అక్కడైతే ఏం చెప్తాడే ఇప్పుడు కర్మకాలంలో అయినట్లయితే ఇతరులంగా జయించి ఇంకో ప్రసాదం చెప్పి స్టేట్ లో వెళ్ళగలిగిన ఆత్మజ్ఞానం దగ్గర అలవాటు ఎవరికి వాళ్ళు ఇంక్వైరీ తెలుసుకోవచ్చు లోకంలో ప్రభుత్వం ఉంటుందంటే పరాధీనత అలవాటు మన మనిషి ఇప్పుడు ప్రభుత్వం బిల్లు కట్టాలనుకున్నాడు మీరు బిల్లు నేను కట్టేస్తానని నేను మొదలుస్తాను ఒక వంద వాడు అంత పెట్టేసి వారికి బిల్లు బిల్లు ఎక్కువను కొంత యునామని దృష్టి మరింత ఆ దృష్టి ఆత్మజ్ఞానాన్ని కూడా పరిచిస్తాను నేను ఎవరికో రాజ్యాంగ కొంత ధనం వచ్చేస్తే మన బాబుకు ఆత్మజ్ఞాన దానికి కావాల్సిన ఏర్పాట్లన్నా ఆయన ప్రశ్నించాను తర్వాత కూడా కర్ణ చేసిన వాళ్ళు కర్మ కారణాలు చేయవలసి చేస్తారు ఇప్పుడు మీరు హోమం చేయబలుచుకున్నారు అనుకోండి సమస్యలు ఎవరు సంపాదించుకోవాలి మీరు సంపాదించుకోవాలి నేను చిన్నప్పుడు అగ్ని హోత్సం నుంచి రోజుల్లో పోయి మోనాలు కొద్దిగా హోమం చేయాల్సి వస్తే సాయంకాలం పోయి రాబోతున్న సమస్యలు ఎదురు వస్తుంది రాత్రి అనేది పోయినా చూస్తే ఎలా సమస్యలు తెచ్చుకున్నారు కానీ అయ్యో వస్తున్నారా మంచిపోతే అప్పుడు రాత్రి పూట రావడం కోరు ఇప్పుడు ధర్మాసోదానికి ముందే వెళ్ళి ఆ సమయం ఎందుకు తెస్తూ సుగ్రహి పురోహితులకు హోం చేస్తాడు దేని ఆయన కేటరింగ్ ఏర్పాటు చేసినట్టుగా పురోహితులకు వస్తే పురోహితులు తెచ్చుకుంటాడు పురోహెలు చేస్తాడు వాడు తప్ప వాళ్ళు సంగ్రహం తెచ్చుకుంటాడు దాని ముందు వాళ్ళు తెచ్చుకుంటాడు ఎగ్జామ్ వాళ్ళు తెచ్చుకుంటారు అన్నీ వాడే తెస్తాయి మనం మనం సోపు బేగా ముందే ఆడేసా సోకు వెలుగు అంత పరాధ్యం దగ్గరతో అన్ని చేద్దామని భావాలి దాన్ని పెద్దగా ఎదరో నేను నాకు దగ్గరికి వాళ్ళకి నేను ఆత్మ గానీ ఇచ్చేస్తాను కూడా నేను అయిపోలేదు అది డెక్కర్ అసేస్తున్నాం ప్రజలు వర్క్ ఇదంతా విజయనంటే దర్యాప్తు ఉంటే సూచన సిగ్నల్ ఇక మళ్ళీ సిగ్నల్ తీసుకో ఇక నాకు డిజిటల్ తీసుకుని చూసినాక అని చెప్పేసి లేదు అప్పుడు అస అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు ఏమండి ఈ కంటో అందరూ చూసుకుంటే పురుషులు కనబడుతున్నాడు బాడైనాడు కదా అని తెలుసుకో అది చనిత వ్యాఖ్యానం చేస్తే గానీ మనకు వినడం జరిగింది ఏం భగవహా అప్పుడు పరిత్యాగం అయ్యా పుజనీయ ఈ నేలలో ముఖం చూసుకున్నాను నేలలో చూసుకోవచ్చు ముఖం స్వచ్ఛున జనం ఉన్నట్లయితే కంతు ముఖం చూసుకుంటే పురుషుడు కనుక కంతులో కనుకొడతానంటే మరి కంటిలో ఎలా కనుకొడతానండి కంటితో చూస్తే కట్టడతాడు కాబట్టి కంటితో ఎలా కనుక హెదరవాడి కట్లో కనుక్కున్నాను ఆ హెదరవాడి కంటిలో మా ముఖం చూసుకోవడం కంటే ఏ లా చూసుకోవడం లేనికా అర్ధర్వం చూసుకోవడం లేనిక అంటే ఎవసారో ఈ అద్దర్వం కనుక ఇవ్వాలంటారా ఆత్మ అంటే లేక నీళ్ళలో పువ్వులు కనబడే పురుషుడు ఆత్మనా అని అడిగేది వీళ్ళు ప్రశ్న వీళ్ళు అన్ని తెలియదు అని అడిగితే ఆయన వస్తాడు నీళ్ళలో అర్థంలో కాదా అన్ని చోట్ల కనబడే పురుషుడే అష్టాన్ని ఆయన చేశాడు ఈ దుర్ తగ్గ గురు అడుగా ఈ నడుస్తాం అష్టతాన్ని తపస్ ఉపలబ్ధ ప్రజాపతి వాచ ప్రజాపతి కానీ గమనిస్తున్నారు గమనిస్తారు అధ్యాత్మిక గమనిస్తారు ఏం గమనించారని అనుకోండి విద్య లాగే గమనిస్తూనే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ అలా చూస్తూ ఉండాలి కానీ పూర్వ శిగం ఉంటుంది వీళ్ళు ముప్పై ఐదు రెండు యూనిట్స్ ఆఫ్ టైం సంవత్సరాలు అనుకోండి అది అక్కడే ఉంది కదా చేశాక వచ్చేప్పుడు వీళ్ళు ఏ ఆయనకు తెలిసింది సరే పన్ను వేద మంది గంటలతో కేన తెచ్చే ఉందని అన్నాడు సరే చేశారు ఆయన ఎలా చెప్పిందంటే వీళ్ళు తపస్సు చేశారు అని అనుకుంటున్నారు తపస్సు చేశారు తపస్సు చేసిందా తపస్సు చేయాలి తపస్సు ఎక్కడికి విద్యా కోధ్యం హుకాత్మ అని ఎక్కడో వాక్యం ఉంటుంది లో మలయాళ స్వామి దాని ద్వారా హైలైట్ చేసుకోవాలి ఎక్కడదా వాక్యం వేరు గుణాల్లో మలయాళ స్వామి దాన్ని హైలైట్ చేస్తున్నారు ఓవైపు చదువు ఇంకోవైపు తపస్సు వాటికి చదువు చదువుకోవాలి మిగతా టైంలో తపస్సుకోవాలి తపస్సు తమ తపస్కారం తర్వాత ఏదైనా తీర్థయాత్ర కూడా తపస్సులో వస్తుంది తీర్థయాత్ర అంటే చనిపోతే బస్సులు ఐదు కనీసం బస్సులు నడిపోయాయి అక్కడ నాకు ఊరు ఎప్పుడు చదివాత కాదు అది అది అది సమస్యలు అవుతుంది సంసారం అవుతుంది కానీ సమస్య సమస్యలు అవుతుంది ఏ కండిషన్లు బస్సులు లేకున్నా నడిపి అక్కడ నడిపి కష్టపడిపోయి వెళ్ళి రామ రామ రామా కష్టం వచ్చిన తమ్మ రాను రాను పుస్తకంలో అక్కడ ఇచ్చే ఉన్నదాంతో కలకారం చేసి అక్కడ ఉంటుంది దేవుని దర్శనం చేసుకొస్తే తపస్ రక్తయాత్ర కూడా తపస్సు వాతరం తపస్సు కొంత కష్టపడత దేవుని పేరుతో కష్టపడాలి దాన్ని తపస్సు అంట అలా ఎందుకని తపస్సు అంటే శుద్ధ పలు పలు నెలలో కూడా కల్మసం ఈ మనస్సులో కల్వసం మనస్సులోనే కల్పస్థానం కలిగే ప్రాసెస్ ఎక్కువ కలిగిన పోవాలి దానికి చాలా శ్రద్ధ చాలా వివేకం పరిపక్వత కావాలి లేకపోతే కోరట చాలా ఓపిగా మనస్సులోని కల్పస్థానల్ని గుర్తుపట్టి పోగొట్టుకోవాలి ప్రాసెస్పెక్షన్ బాగా ఉన్న వాళ్ళు అంతృష్టిలో ఉన్న వారికి అది సంభవం పోవాలి తెలియ పాపం వీళ్ళిద్దరూ శుద్ధ కల్పస్తున్నారు కొంతమంది అంటారు యోగించే పాఠం మీరు చెప్పాలంట అలాగే వర్షం వస్తాను యోగు యోగు తపస్సు చేసి మనస్సులో కర్మస్థానాలను కరిగేస్తున్నప్పుడే వాళ్ళు యోగ్యులవుతారు ఏంటి వేదాంత జ్ఞానానికి యోగ్యులు అవుతారు యోగ్యం ఒక వర్ష ఆ విధంగా వెళ్తుని ఆయన పరిశీలించి చూసేవారు ఏంటి యోగ్యులు అయ్యారు మనం ఇప్పుడు చెప్పచ్చు కాబట్టి అంత దృష్టి గెలవాళ్ళు అయ్యారు ఏదో కొద్దే ఇంకొక పరిస్థితి చేస్తే మంచిది తెలిస్తే ఇంకా పరిస్థితి చేస్తే డబ్బులు విరుగు అక్కడ వారంలో దిగులు చేయలేదు అని పాఠండి ఇప్పుడు నేను ఒక కథలు ఈ కథకి తయారు కదా ఒక జపాన్ కథ శక్తి నవతాను ఇంకోటి ముందు మైందే ఓ గురువుగా లేదు ఆయన శక్తి విద్యలో గొప్పగా గౌతాన్ జపాన్ అంటే కత్తి విస్తావంలో కత్తిస్తామంట దాంట్లో ఆయన సిద్ధవస్తుడు పెద్ద గురువు ఎవరైనా కత్తి నేర్చుకోవాలనుకుంటే ఆయన జాయిన్ నేర్చుకోవాలి అంటే గణమాన్ ఆ ఊరు వస్తే ఉంటాడు నేను కత్తి విద్యను నేర్చుకోవాలనుకున్నా అభివృద్ధి ఆయన చెప్తే ఎందుకు కావాలని అనుకుంటే నేను మీ దగ్గర ప్రతి గృహతాలు ఎవరు నిర్బంధంలో ఉన్నవాడు నేను మీ దగ్గర కత్తి విద్య నేర్చుకుంటాను అంటే ఆయన వ్యక్తితో రేపు రెండు ఊరిలోకి గాయంగా ఉంటాను అంటే మీరు వెంటనే నేను ఎక్కువ వస్తాడు ఎంత కాలం పడుతుంది ఏదో అడిగా ఇరవై ఏడు ఏళ్ళకి వస్తున్నాడు అంటే ఊరుకి వచ్చేసి రెండు ఇరవై ఏడు ఏమిటి ఇరవై ఏడు నేను ముప్పై నాలుగు చెప్తాను డబ్బులు పడుతుందా ఏదో రెండు ఏళ్ళలో మూడు ఏళ్ళలో చెప్తాను కానీ ఇరవై ఏడు అప్పుడు ఆ పక్కన ఉన్నాయని అడుగుతాడు ఎలా నువ్వు వెళ్తావున్నా కూడా వెళ్ళి అడిగేవా అడిగినవి ఎందుకు చెప్పాడు నువ్వు ఇచ్చి మనసు ఏంటంటే ఆయన చెప్పాడా నువ్వు అడుగుతే ఇక్కడా నేను అడిగితేనే చెప్పాడు నువ్వు అడగడం తప్పు మళ్ళీ వెళ్ళి ఆయన నియ ఆయన కల తప్ప ఈసారి వెళ్ళేస్తా అని చెప్తాను మళ్ళీ వచ్చి నన్ను చెల్లించడం నేను ఎందుకు రాలేకపోయాను నేను వేరు స్వామి జాయిన్ అవుతాను అట్లా ఇచ్చేది అని అన్నాడు నా సరే బ్యాంగు ఇంకా అన్నాడు గేమ్ సరే ఆయన వస్తుంది వచ్చి బ్యాంక్ బ్యాగ్ ఆయన ఎంపీ గ్యాజనింగ్ ఏమి ఒక పారాలో ఒక గుణం వచ్చి గార్డెనింగ్ చేయమించారు ఖర్చిస్తాను ఏమవుతున్నాడు ఖర్చు కూడా పారా గుణం వచ్చి గార్డెనింగ్ చేయమంటాడు గార్జినింగ్ చేస్తున్నాడు వాళ్ళు ఖర్చుగా చేయలేదు గార్జినింగ్ ఏం చేస్తున్నా గార్జనీంగ్ చేస్తున్నాం కదా ఏం మాట్లాడకూడదన్న నిర్ణయం కదా తల్లి చేస్తున్నారు దాటి నుంచి వస్తుందో వెనకాలని చూస్తే గురువుగా చనకపోకండి అక్కడ మాట మాట కూడా వెనక్కి గురుగా చనకోపోక నిలబడు రెండు మళ్ళీ సాయంకాలం దాటి నుంచి వస్తుందో మళ్ళీ ఒకటి సరఫకూడదు ఈ విధంగా ఒక రోజు రెండు మూడు శాతం పెట్టారు సమయంలో అది మొన్న కొన్ని మళ్ళీ దార్జనీయంగా రాజ్యంగా దే మాట్లాడదు మొన్న మళ్ళీ దార్జనీయం చేస్తుంటే చిన్న అవి కనబడుతుంది ఇలా వెంటనే వెనక్కి గురువు పర్వ అలా ఇష్టమో ఆయుధం ఏం మాట్లాడలేదు మళ్ళీ ఇక్కడ దాద్రయం చేసుకోండి ఈ ఫ్యామిలీ అండ్ వీళ్ళు ఏదో అక్కడ గురువు వీడు వస్తుంది అవసరమే గీ అప్పుడప్పుడు గురువు అయితే ఆఖరికి టూ డేస్ తో త్రీ డేస్ తో వరుసగా పది ఎకల్ చేస్తే పది ఎకల్తో కూడా మురుగు పట్టలేదు అప్పుడు మొన్న పొద్దున్న గిరించి గార్మింగ్ చేస్తున్నామో ఖర్చు పెరిగి మూడు నెలలలో మొత్తం ఖర్చు మీద జరుగుతాను ఎక్కువ మూడు నెలల మీరు జరుగుతుంది కాబట్టి ప్రారంభంలో బ్యాం పెడుకో ఎందుకంటే ఆ అలిక్ అభివృద్ధి అది వచ్చిన వాడికి మాత్రమే కత్తిపడుతున్న వస్తుంది లేకపోతే నేను కత్తిపడుతున్నాడు అనుకోండి ఎదురుతో ప్రతితో కట్టి స్వామి వాడు ఎలా వర్తించాడు నేను కత్తి సిద్ధంగా ఉన్నావు అంటే వాళ్ళు దాన్ని వస్తాడు కట్టి పొత్తు వస్తే వాళ్ళు వాళ్ళు ధ్యానం వర్షం వస్తారు కట్టి పడుతున్నాడు కాబట్టి వాడు కట్టుబడుతున్న వస్తాడు వీటి ఎలర్ట్నెస్ లేకపోతే వీరి ధ్యానాల తెలియజేస్తే హాస్పిటల్ గురించి విధి క్షేమం కోసమే ఆ సెన్సిటివిటీ మొత్తం శరీరం అంతా కూడా రి ఆ ఎలక్ట్రిసిటీ నేర్చుకోవడం కోసం ఆయన గార్డియన్ గా పెట్టి వెళ్ళి కర్మతో పెట్టి వాళ్ళని ఎలక్ట్ గా తయారు చేయండి ఎప్పుడైతే వీళ్ళు యోగ్యులు కట్టికొస్తున్నా తనకు తాను రక్షించుకో వస్తాడనే తనకు తెలిసిన వెంటనే కత్తి పేరుస్తూ ఉంటారు ఆ రకంగా ఎప్పుడు కూడా రథాంతా లేదు ఇలాంటి వాటి సంసార భోగాశక్తి ప్రస్తుతం ఈ రోజు వాళ్ళకి ఏం చేత లేదు వాళ్ళు సంసార భోగాల్లో పడి ఆ కార్మి కర్మలలో పడి కుటుంబంతో ఉంటారు నాకు ఆ కర్మ చేస్తాం ఆ కోరుతుంది ఈ ఈ భయం ఉంది ఈ ఆ భయం ఉంది ఈ కర్మ వారికి జగన్స్ అదంతా కర్మకాలి అర్హత దేని అర్హత దాన్ని దేని కాల ఫిజెస్ దాన్ని ఆ రూమ్ లో దృష్టాంతమైన రామస్తారు ఆ రాను నేను సర్భ స్వామి ఎండ గాంధీజీకి సంబంధం స్వామి దేవాలయంలో అని సద్య విగంలోకి ఆ రకమైన వ్యపధారణ ఆ పెద్దగా హరి ఉన్న వల్లే రాణిస్తారు దేని అర్హత దేని యోగ్యత సాధ కాబట్టి ఆ విధమైన యోగ్యత లేనకలేదు చేత తమస్కృతి చేత ప్రతి అనే మాకు ఇష్టం సహస్ ఏతనం ద్వారా పరిశుద్ధమైన అంతఃకరణ గలవాడు ఖరిటివేయబడిన కల్పశములు గలవాడు అది యోగ్యం అసూయ ఈ లక్షణాలు గలవాళ్ళు వాళ్ళసత్మజ్ఞానానికి ఏమాత్రం అర్హుతారు గలహం అని అప్పుడు చెప్పుకున్నట్టు ఆయన ప్రజా కథ వాళ్ళ యోగ్యతని కనిపెట్టి ఆయన అనుకున్నాడు ఎత్ని పురుష నివృత్త చిక్షుర్భిగ్రస్ అని అక్షిణిపురుష అంటే ఆత్మ కంటూ ఆ బ్యాగ్ చూపించే మనం నడుచుకోకుండా ప్రజాభితి ప్రజాభితి ప్రమాణం ఎందుకు నిరోధు వీళ్ళు పల్సి క్రిందో లేక అలా అర్థం వాళ్ళు కాబట్టి అక్షరి పురుష కంటిలోను పురుషుడు కంటే కంటిలో పురుషుడు అంటే ఏంటి కంటిలో కంటి వెనక్తాల పురుషుండి కంటి ద్వారా చూసేవాడు వారు కంటిలోను పురుషుడు పురుష వృత్తానికి కేందర్థం కాన్షియస్ బీడింగ్ ఉండే ఐదు కాన్షియస్ బీల్ అంటే అర్థం ఏంటి ఆ ఐసైట్ అనేది ఒకటి తూకోనే ఒక సంక్ష ఒక ఫ్యాకల్టీ ఒక శక్తి ఆ శక్తిని అనుగ్రహిస్త ఆ తన్ను అనే ఇంద్రియానికి ఆ తూకోనే శక్తిని అనుగ్రహిస్తూ అంటే ఒక రకంగా తన్ను ద్వారా జరుగుతున్న పని చూసుకో తన్నును కూడా చూసుకో ఉండేటువంటి ఆ సాక్షి చైతన్యం ఏదైతే ఉందో దానికి కలిపి అన్నది పురుషుడు అంటారు పురుష ఆ పురుషుడు ఎలా దర్శనం ఇస్తాడు ఇంతకుముందు నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి ఏంటి మీ అందరూ మానేశాను మీకు అది ఇప్పుడు మీరు దేనిలోనే చూడాలి ఆ వృత్తుడు ఎలా అనుభవానికి వస్తానంటే నివృత్త చకృర్ది చతుర్థిని కృష్యే ఇప్పుడు కంటితో భరితనున్న వస్తువును చూడటం ఇది అందరూ ఆ పని మానేసి చూడాలి నివృత్త చతుర్థి ఇప్పుడు కంటితో ఇప్పుడు ఘటన ంత రహస్యే ఐ నా ది పార్ట్ బట్ ఆల్సో ఐ నో దీ పార్ట్ అవి నా వార్ అర్థంగా నేను ఘటాన్ని చూడమే కాకుండా నేను ఘటాన్ని చూసుకున్నాను అనే కూడా నేను తెలుసుకుంటూ ఉంటాను అసంగపడా కాదు నేను ఆహంగిస్తున్నాను అనే విషయాన్ని కూడా నేను తెలుసుకుంటూ ఉన్నాను ఆయన వేద అందుకు ఎప్పుడు కూడా దయ్యర్ మెదల్ మనలో ఎప్పుడు ఉంది ఆ హయ్యర్ మెదల్ ఇది ఇంతకుముందు నేను మీకు ఎక్స్పీఎం చేయడానికి ప్రయత్నిస్తున్నా లేదంటే ఇప్పుడు అనుకున్నాను ఐ సీవీ పాత్ర ఎప్పుడైతే మీరు నేను ఘటాన్ని తీసుకున్నాను అని మీరు అన్నప్పుడు అక్కడ ఒక సెంటర్ ఉంటుంది ఒక ఇంగో రూపం గటాన్ని చూసే ఈగో ఒక సెంటర్ ఉంటుంది సో ఆ ఎక్స్పీరియన్స్ అది ఒక సెంటర్ యో సద్యవస్థానం చెందుతుంది ఒక సెంటర్ యొక్క ఎక్స్పీరియన్స్ గా అది గ్రహీ ప్రభుత్వం ఉంది కానీ ఐ నాట్ ఓన్లీ పార్ట్ బట్ ఆల్సో ఐఎం అవేర్ ఆఫ్ సీల్ పార్ట్ అని మీరు అన్నారో ఆ అవేర్నెస్ లో వెరీ ఇో అది దాన్ని నివృత్త శక్తుర్ అని అంటారు దాన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాల్సి ఉంటుందంటే ఇప్పుడు రెండు రకాలుగా చేయొచ్చు శబ్దలతో చేయొచ్చు సంతిని ప్రధానంగా చెప్తారు సర్వేమియానా ప్రధానం కంటికి మనం అప్లై చేసేటువంటి లాజిక్కి శబ్దానికి కూడా స్థితి కూడా అనువరిస్తుంది ఇప్పుడు ఎలాగంటే నేను చేసి మనం మీకు చేయడం జరుగుతున్నానండి చూస్తున్నాను నేను గతాన్ని చూస్తున్నాను అంటే నేను స్వామిని జటాన్ని చూస్తున్నాను అని అర్థం ఒక సెంటర్ ఉంటుంది ఒక బాడీ మైండ్ ఐడెంటిఫైడ్ పెోహ ఉంటుంది ఆ పెత్తోహ అంటారు ఆ వ్యక్తి పది పరీక్షల వ్యక్తి ఉంటుంది నేను జటాన్ని చూస్తున్నాను అంటే స్వామి విద్యార్థుల కొత్త వచ్చి పాఠం చేసేటువంటి స్వామిని నేను స్వామి తిరిగి అంటాను స్వామి తిరిగి అందుకని ఐదు తీసుకు పట్లు చూసుకొని వెళ్తాం కలసా తీసేయటం లేదు వైపుస్తూ ఉంటుంది ఏమంటున్నారు వాటిని చూసుకొని వెళ్తాం పార్టీ చూస్తూ ఉంటే కూడా ఆ పార్టీ తీసేటువంటి ఆ కుర్పుని చూసుకున్నాం ఇట్ ఈజ్ గెలిపింది సెంటర్ ఇది సెంటర్ లెక్స్ పార్టీ చూస్తున్నాను అంటే సెంటర్ పార్టీ చూస్తున్నటువంటి కూర తెలుసుకుంటున్నాను అదుపు సాక్షిగా ఉన్నాను అన్నప్పుడు ఇదే సెంటర్లో చదివారు ఇండో లెక్స్ ఇదిలోబిట్ ఇన్ గెలుపున మనం చేస్తుంది మనం వేస్తుంది అది మనం సేవ పనిషి ప్రక్రియ నేను తెలుసుకున్నాను సో తెలుసు ఆత్మంగా ఏదైనా లేదా ప్రశ్న గమహాన్ని తెలిసే స్క్రిప్స్ చూపుకి చూపు సో చూపుకి చూపుతుంది ముందు చూపునే ముందు ఎక్కువ చూపు నేను ఘటాన్ని చూస్తున్నాను ఆ చూపు లేదు ఘటాన్ని చూసే తూర్పు లేదు సో అది తోటానికి తోటానికి తెలుసుకోవాలని అర్థం ఇద్దరు తెలుసుకుంటున్నాను అప్పుడు ఏమవుతుందో తెలుసుకున్నాం ఆ ఫోకస్ లో ఘటం ఉందా తనిపిస్తుందని ఘటం ఉండదు ఘటం పోతుంది ఘటం ఉండదు ఘటం ఉండదంటే ఆ ఫోకస్ లో ఘటం ఉండదు ఘటాన్ని చూసేట్టు ఆ సెంటర్ల టె ప్లెస్ట్ అని అది అది అక్షినీ పురుష అంటే అన్నీ వాస్తవమైన చూపు కన్నా లేకపోతే కన్ను చూసే ఆ చూప ఏది వాస్తవమైన చూపు ఆ చూపించి చూపు చూపును చూసే చూపు అది అది యథాస్థమైనటువంటి ఆత్మ సైతం కానీ సంకరణ ద్రష్ట ద్రష్ట అంటే దృశ్యము ప్రకాశింపజేసేది అన్నది ద్రష్ట అంటే ఇది అవి అని అర్థం కాదు ఇక్కడ ద్రష్ట అంటే దృశ్యము ప్రకాశింపజేసింది కన్ను మీరు చెప్పండి కన్ను దృశ్యమా ద్రస్తయా దృశ్యం ద్రష్టలేదు ద్రష్ట అంటే నేను ఎందుకంటే అర్థం కాదు కాబట్టి కన్ను దృశ్యం గతము దృశ్యం కన్ను దృశ్యం ఆ దృశ్యమైన కన్నును ఇంకా చూసుకుని చూసేటువంటి ఆత్మచేత లేని వలదో ఒక దృశ్యమైన తను కూడా ప్రకాశింపజేస్తుంది గతాన్ని ఎలా ప్రకాశింపజేస్తుంది తను ద్వారా తను కూడా ప్రకాశింపజేసేటువంటి ఆత్మ చేత అది దృశ్యమును ప్రకాశింపజేసే ద్రష్ట దృక్వరూపము అని అని వాడచ్చు కానీ శంకర్లు నిరంకుశంగా వాడతారు పద ప్రయోగం చేసేప్పుడు ఈ బలం వాడు ఈ బలం వాడద్దు అలాగే అలాగంటే రెస్ట్రిక్షన్స్ ఏమిందో నో రెస్ట్రిప్షన్ నేను ఏదో ఆధంగిస్తాను ఆధంకితే ఒక కారణంగా ఉండాలి మీరు ఏదో కాన్సియప్నెస్ ఉంటున్నారు అవేర్నెస్ ఉంటున్నారో ఏదో ఒకటే బాధంలో ఉండాలి ఏమన్నా అలాంటి కనిపిస్తుందో ఏదో తాడు కట్టేసి పరిగెత్తమన్నట్టు మీరు అలాంటి కట్టడం లేకపోతే నేను ఎలా పడతాను ఆ బట్ట మీరు అర్థం చేసుకోండి అది మై అవునండి తాళ్ళు కట్టి పరిగెత్తమంటే ఎలా పరిగెడతాను అనుకోండి పరిగెత్తాలంటే నాకు ప్రేరణ చేస్తే నేను ఏ రకంగా మనం వారేనో మీరు చూసుకోనండి జనరల్ విజ్ఞాన శబ్దానికి సంస్కృతి పదంగా వాడతాం సెంట్రలెస్ సాక్షి చైతన్యాన్ని లేకలెస్ట్ అనే పదంతో అది నా ప్రయోగ శైలి ఇంగ్లీష్ లో భాగం చెప్తున్నట్టు నేను అక్కడ చేతాను అలాగంటే మహాత్ములు కొన్ని శైలు వాడతాను ఎవరి చే కాబట్టి దాన్ని పసుపు పెట్టి మనం వాడతాం సెంటర్ అయితే ఎలవరికల్ వాడతాం ఇక్కడ ద్రష్టాంత దృత్యం ప్రకాశం ప్రోగా భాష్యంలో భోక్త అంటే భోగ్యములను ప్రకాశంపజేసేది అని అర్థం ఇస్తే కానీ అసలు అక్కడ భాష అన్వయించబట్టి ఇది ఎవరి చేత దర్శించబడుతుంది ఎవరు దర్శించగలుగుతారు ఆ సాత్సైతన్యాన్ని ఎవరి అనుభవాన్ని కలుగుతున్నాం నివృత్స ఆ బాహ్య దృష్టి నుంచి నివృత్తులైన వాళ్ళు మాత్రమే ఆ ఆత్మచైతన్యాన్ని దర్శించగలుగుతారు హ్య దృష్టితో ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చూడాలి బాహ్య దృష్టితో ఫిక్స్ అయిపోవడం అంటే అర్థం అంటే తెలుసుకోండి నామరూపములకు కట్టుబడి ఉంది సార్ మీరు నామరూపాలకు ఎప్పుడైతే కట్టుబడిపోయారో మీరప్పుడు ఆత్మహీతంగా అనుకున్న ఇప్పుడు మీరు ఎదుర్కొంటూ ఉండే బాలాజీనే చూడాలి ఎదుర్కొందా ఉండే బాలాజీనే చూడాలి అనే శిక్షణలో మీరున్నాను అనుకోండి అప్పుడు కన్ను రెప్పపాటు పది రంగుకు మీరు తిప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కళ్ళు రెప్పిబాట పడిన తప్పి ఎదుర్కొన్నా ఉంటే బాగా తీసేటువంటి అవకాశం తగ్గిపోయింది అని మిమ్మల్ని తిప్పుకోవాలి కానీ ఎదుర్కొంటా ఉన్న అక్కడ ఉన్న పాండు రంగడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్న పాండు అక్కడ ఉన్నాడు అన్నప్పుడు ఆ లోపల ఉండేటువంటి పాండు చూడాలంటే మటుకు కళ్ళు తీసుకోవాలి చెప్తున్నాం తర్వాత అంటే కెపాసిటీ రైస్ హయ్యర్ లెవెల్ కాన్సెప్ట్ అది నివృత్తస్థు ది అయితే మిగతా కాన్షియస్నెస్ ని మీరు రైజవ్వగలగా అటువంటి శబ్దం దీనికి కూడా ఇది కనపడుతుంది నివృత్త శతుర్థి అందులో నివృత్తస్థు మాత్రం ఇది అవశందంట శబ్దాన్ని మీరు అనుకున్నప్పుడు శబ్దాన్ని గనస్తూ ఈ శబ్దం యొక్క విరుచుడు ఏదైతే కలవో ఇది ఎక్కడ దీని మూలం అయ్యేది అని పత్రిక శబ్తం ప్రారంభించాను అనుకోండి అలా అలా దీనికి అనవసరం ప్రాక్టికల్ గా శబ్దం రామ రామ రామ అని శబ్దం వింటున్నామ రామ ఆ శబ్దాల్లో వినేటువంటి ఆ శక్తి లెక్క నిర్స్తోంది అని కనుక మీరు పత్రిక ఇస్తే సౌండ్ డామాజు సౌండ్ అంటే నామరూపాలు దాన్ని ఒక రూపము ఒక నామమూత దాన్ని సౌండ్ నామరూపము అంటే పర్టికులర్ సౌండ్ అని ఆ పర్టిక్లారిటీ ఏదైతే ఉందో అది డ్రాప్ అయిపోతుంది ఆ పర్టిక్లారిటీగా నా అన్నింటినీ ప్రకాశించినట్లయితే ఉంటే ఆత్మ చైతన్యం ఫోకస్లో అదే స్తోత్రం ఆ విధంగా మీరు ప్రాణాన్ని శ్వాసం కనుక రక్షించినట్లయితే శాస్త్రీయ రూపంగా సో ప్రాణస్థ ప్రాణ అది కూడా మీకు అనుభవాన్ని చెప్తుంది నమస్క ఈ మనస్సులో నేను ఒక ట్రైన్ ఆఫ్ కా అంటే ఆ మనోభక్తుల యొక్క ప్రవాహం కాలిపోతా ఉంటుంది కాగిపోతా ఉంటే మీరు ఆ మనోభత్తులలో ఐడెంటిఫై అయిపోతే నేను డ్రైవ్ ఏమన్నా ఈ రితం ఐడెంటిఫై మనోభక్తి అంటే ఈ రితం అనే శాంకర్ అవి యుద్ధం అయిపోతారు అలా కాకుండా ఆ మనోభత్తుల ప్రవాహాన్ని కనుక పరిశీలించినట్టుగా ఏదో మనోవృత్తులు వస్తాయి ఏదో విద్యుత్ మనోభక్తులు గురుగు ఎక్కడ వాళ్ళు అండవం వాడు గుర్తు వాడికి మన గుర్తుకురావు తన మనం వాడు గుర్తుకొస్తుంది ఆసక్తి అలా వచ్చింది కాబట్టి అంత కష్టపుత్ర సంసారాలు నా దీనిలో చిత్రహానిసాడు కల్పర అని అంటారు ఆయన ఎందుకని ఆయనకి సంసార ఆసక్తులు ఏమి కాదు కాబట్టి ఆ మాట అనగలిగాడు సంసారం అనగలుగుతాడా లేదా కష్టపుత్ర అని అనగలుగుతా అన్నాడు మోమపుత్రమపుత్ర అంటూ ఉన్నాడు మరొచ్చినప్పుడు క్యారెల్ పైన అక్కడ నేను చెప్పిన సాముదాయ అక్కడ ఇది అలాగే క్షణం అలా కావడం వల్ల సందర్భం ఆర్థిక చేసిందని వాళ్ళ ప్రార్థనలు వాళ్ళని చూపిస్తూ ఉంటాం దీంతో మనము చేసి తీసుకోండి ఇంకే ధర్మ మనం ఇంజనీరింగ్ చేస్తున్నాం అదో ధర్మంలో మనం చూస్తూ ఉంటాం కొంతకాలానికైనా ఆ ధర్మం వెళ్ళిపోతే వాళ్ళకి తెలియలేదు అబ్జర్వ్ దట్ మైండ్ అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ ది మైండ్ ఎందు ది మైండ్ ఇలా ఉంది మైండ్ నేచర్ ఇలా ఎందుకు ఆలోచిస్తూ ఉంది ఆ మనస్సు లేనప్పుడైతే అలా పరిశీలన చేశారో ఆ ఖాతైన ఖాసా అయిపోతుంది మేము ఇమీడియట్ గా అయిపోతుంది ఎందుకంటే ఆ ట్రైన్ ఆఫ్ థాట్స్ ముందుకు వెళ్ళటానికి దానికి పీఎల్ లేదు పీఎల్ వేస్తుంటే ముందుకు వెళ్తుంది పీఎల్ ఏదో తెలుస్తున్నా ఐడెంటిఫికేషన్ ఇదో ఐడెంటిఫికేషన్ వల్లనే దానికి శక్తి వచ్చి ముందుకు సాగుతూ అవుతుంది ట్రైన్ ఐడెంటిఫై కాదు అనుకోండి కూరుకు వాటికి అని ఎప్పుడైతే దాన్నే మీరు ఐడెంటిఫికేషన్ మానేశారో యూఆర్ నాట్ రెడీ టు డిఫమ్ ఐ ఫాదర్ ఇమీడియట్లీ ఆ ఫాదర్ అనే క్షితనాతో ఐడెంటిఫై అవ్వడానికి మీరు వ్యక్తి సార్ అనుకోండి ఆత్మ శిక్తి శక్తి లేదు అది అయిపోతుంది అయిపోతే మనస్సు కావచ్చు ఈ రెండు మైండ్ గుండ్ ది మైండ్ గు మనస్సుతో ఐడెంటిఫై అయినప్పుడు ఇవాళ ప్రస్తుతం కానీ మనస్సును వాచ్ చేసి మైండ్ కావాలైపోయినప్పుడు ఎవరిని ప్రస్తుతం ఇవాళ వింతర్శనలు ఎగేతున్నాయి ఆ అనుభవం మీకు కలుగుతుంది ఇవాళ నాటి ఖర్చులు మీరు తెలుసుకోండి వింతశనం లేదు ఎవరికి తెలుస్తూ ఉంటుంది ఇలాంటి చేస్తే మీ భయం ఎవరికి తెలుస్తూ ఉంటుంది ఆత్మ స్వయం అనంత తానుగా తెలుస్తూ ఉంటుంది సో ఆ వింతశనల్ ఎగే అది పురుష ఆ పురుషుడే అక్షిని తెలుసుకో మనకి ఎవరు తూపు ఎలా పెరిగితే దృష్టాంతం ఎలా వెళ్తే కూర్చుని ఉన్నారు ఘటాన్ని చూసుకున్నారు మీరు ఘటాన్ని చూసుకున్నారు అంటే ది ఫ్యాక్ట్ ఆఫ్ యువర్ సివింగ్ విత్ పార్ట్ వాలిడేట్ ది థింగ్ ఎవ్రీథింగ్ విట్ ది పార్ట్ దాలిడేట్ ది హ్యాండ్ పోస్ట్ లైనా అలాగే చూపు ఉంది జటాలో చూసారు అంటే చూపు ఉంది ఈ చూపు ఇది చూపు నింపే ఇలాగే బాడీ మైండ్ ఐడెంటిఫై ఆ చూపు అది సిగ్నల్స్ మనము ఈ సైట్ ఆగుతుంది అదండి ఇప్పుడు దక్షిణం సరీదు ఈ ఘటన ప్రకాశిస్తుంది అంటే ఈ ఘటన ఎలా ఎలా ప్రకాశిస్తుంది మనంత తాను ప్రకాశించలేదే ఆ కాంతిలో ప్రకాశిస్తాం ఆ కాంతి ఎక్కడ ఆ తెలియదు ఆ కాంతిలో ఈ తెలియదు లేదు మీరు ఈ ఘట దర్శనము ద్వారా ఘట సిగ్నల్ సిగ్నల్ ది హ్యాండ్ అదేవిధంగా తూపు బలతో ధ్యాత్మ వృద్ధి మన సెల్ఫ్ దాన్ని గది చూపు కలదు ఈ చూపు సిగ్నల్ చేస్తా ఉంది జనరల్ గా ఈ సెంటర్ లో ఫిక్స్ అయిపోయిన వారికి అజ్ఞానికి బాహ్య దృష్టి గల వారికి చూపు ఎప్పటికీ సిగ్నల్ చేస్తా ఉంది నేను అక్కడ ముందు సైన్ చదినం ఈ మధ్యకాలంలో ఇల్లు గకొస్తున్నారు మిడిల్ క్లాస్ స్థితిలో ఏవో ఫ్యాక్ ఇల్లు ముందు విశాలంగా బాగా కట్టుకుంటున్నారు ఇల్లు ముందు విశాలంగా కట్టినా తర్వాత దాని సామాన్లు నింపటం ఇది వ్యామోహం ఇప్పుడు బొమ్మ కొట్టు వర్త ఇం నింపాలి నింపాలి ఇలా అక్కడ ఇది కట్టాం సోకేస్తారు సోకేసిన అవసరం అన్ని గోడ అంతా సోకేషన్ సరే ఇప్పుడు నువ్వు సోకేష్ సరే హ్యాపీ ఆ సోకేష్ బొమ్మలు వచ్చిన నువ్వు సోకేష్ అయిపోయింది బొమ్మలు పెట్టారు ఇంకా ఎందుకు నన్ను కొడుకుంటారు కొడుకు పడితే ఎందుకు తెచ్చుకున్నారు సార్ బొమ్మలు దక్కడా బొమ్మలు నచ్చుకున్నాను అయితే ఇప్పుడు నన్ను ఏం చేస్తారు బొమ్మలు నచ్చున్నారు సరే అయితే ఇండియా వాడి నుంచి కొండ కొండో ఇటరలీ నుంచి వచ్చేది బొమ్మ ఇటాల నుంచి మొక్క బొమ్మ చాల రాతి బొమ్మలు కాళ్ళు పాలరాతి బొమ్మలు అనే ఉంటారు కాబట్టి వాళ్ళ రాతి బొమ్మలు వచ్చేవి రా ఇది అమ్మ డ్యాప్ చేసుకున్న బాగుంటుందండి ఎందుకు నాకు నాకు చూడటానికి బాగుంటుంది చూడటానికి బాగుండడం అంటే ఆ బౌండీ ఎదుర్కోవాలంటున్నాడు ఇది బాహ్య దృష్టి అంటే బాగుండీ ఎదుర్కోవాలన్నదండి బాగుండీ ఆ తీసు వెనక్కాలి ఆ సత్యాన్ని గురి తెలుసుకోవాలి ఎందుకంటే ముందు మీద కష్ట ఆ కషాయం తప్పేస్తుంది దానికోసం నుంచి గడియో వాడుతున్నా ఈ మురిగితే కషాయం చెప్తాం వెంకట చాలా ఇష్టం అనేది చెప్తాం అనేది పర్యాయం తెలుస్తాడు కషాయము అంటే కషాయం తగిన మిరియాలు కషాయం అది ఎలా ఉంటుంది అది ఇప్పుడు దాన్ని ఒక థెస్టిక్ ట్రాన్స్పరెంట్ థెక్సి ట్యూబ్ లో వాటర్ ఒక డెక్స్ ట్యూబ్ లోను ఇది ఇది రావట్లేదు రెండు పేరాలు పూజ కనపడుతూ ఉన్నాయి ఇక్కడ అది పేర పూజ ఇంక ఏది కలుపు రావట్లేదు ఇది ఇదే కలుపు పూలికి పోతుంది దాన్ని కషాయం అంట అంటే అర్థం వస్తానండి రాగప్రదేశాలు ఈ రాగప్రదేశములనే కషాయాలను మురుట అంటే అర్థం ఎంత తెలుసు కాని తెలుసుకున్న కథ నడుస్తుంటే ఆయన కాల్లో ముందు విరిగింది గానస్తు ముందు నడుస్తుంటే పేరు ఎవరెంట్ పోహండి నడిస్తాం గానస్తున్నాడు కాళ్ళు ముందు తిరిగితే ఆయన ఇంకెక్టర్ పెరుగుతాయి ముందు ఆగారు ఆ పని ఎవరితో ఆ పని పక్కనే దాని ముందు నడుస్తాడు ముందు జాగ్రత్తగా పెంచారు తీసి దాని ముందు ముందు నేలగా కనిపించాడు కనిపించాయ అది ముందు దేశాలని ఆ విధంగా పరిశీలించి ఎవరి ఎక్కడైతే ఆసక్తి ఉందో మై ఫ్యామిలీ మాట్లాడలేదు అని దాన్ని అలా పరిశీలించే పరిశీలించి పరిశీలించి ఇంకసలు ఆసక్తి లేని లేకుండా చెప్పేది ప్రేమ ఉంటుంది ఆసక్తి ప్రేమ అని ఉంటుంది కూడా నీకు తర్వాత అనుభవాన్ని వస్తుంది ముందు ఆసక్తిని కలిపిస్తే ప్రేమ అప్పులు పడిపోతుంది లేకపోతే ఆ ప్రేమ అందులో పడిపోయి దానికి ఎక్కడా ఎక్స్ప్రెషన్ లేకుండా వచ్చింది ఇది ఎంత సేపు డిమాయిండింగ్ గా దానికి ఉండదు ఎందుకని ఆసక్తి అయిన ప్రేమ అనేది దాని స్వరూపం ఆసక్తి తర్వాత అపకారాలు చేస్తారు ఇంతమంది పేరుతోంది లాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో పేరు కొన్ని లక్షణాలు పేరు లక్షణాలు కదా నాకు లక్షణం అలాగే చూడ గోమ లాంటి వాళ్ళు పేరు పేరుతోంది మరి తక్కువ మూడు ఎలా కొలోనే విషం కరుణకు దేహం ఉంటా విషం అనే ఎక్కడ వర్తహరించే ప్రజలు కాబట్టి వారు కుక్కడం వారి పని వారు కుక్క కుట్టినప్పుడు మీరు బాధపడతాడు దాంతో ద్వేషం కలిగింది చూడండి పేరు మనకు మంట పుట్టినా ఆ పప్పు పేరుకి కాదు మనం అదే మనకి తప్పిందండి మన దాన్ని మనం చుట్టుకుంటే పుట్టిపోయిందే కాదు మనం ఎప్పుడో చేసిన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తాం వారు అపరాధం చేసేటంటే ఆ అపరాధం వాడికి కాదు వారు పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ బ్యాడ్ న్యూస్ పట్టుకొచ్చేటంటే వాళ్ళకి ఒక మనం నేర్పడిస్తా అలా కదా సరే తను చిత్తపోవచ్చు కానీ వాటిని మనం ఎక్కువ సో పోస్ట్ మ్యాన్ వాడు మనకు అపకారం చేసిన వాడు ఉన్నాడే ఈ కల్విన్స్ వాడు చేస్తూ ఈ కంస్ లో ఈ కల్విన్స్ బాబయ వీళ్ళందరూ లేదంటే అపకారం జరిగే వాళ్ళు చేసి అధికారం అయిన అపకారాన్ని జరిగేస్తారు వాడు ఈ కళీమ్ ఉన్నాడే ఈ కలిసిడే వీడు భగవంతుడు పంపించిన దూత భగవంతుడు మనకు మన పనిస్ట్రెంట్ ఇవ్వడం కోసం వీళ్ళని దూతగా పంపిస్తారు భగవంతుడు ఆయన వ్యక్తి పనిస్ట్రెంట్ ఇవ్వడం వీళ్ళ ద్వారానేస్తారు ఆయన వ్యక్తిగా పనిషిస్తారు మనకి వీడి వ్యక్తి వీడు దూత వీడు తప్పు కాదు తప్పు భగవంతుడు అయితే మరి భగవంతుడు ఎందుకు తప్పు చేసినట్టే భగవంతుడికి తప్పు చేయలేదు ఆయన కర్మఫల దాకా మన కర్మఫలాన్ని మనకు ఎవరాలనే ఆయన కూర్చింది అంటే భగవంతుడు కూడా తప్పు చేయదు మరి ఎవరు తప్పు చేసినట్టు నేను తప్పు చేసాను కాబట్టి ఇతర అవగాహన ఇక్కడ దృఢం అవుతాం కాబట్టి వాళ్ళని ఆశ్చర్యది మూలమైనా అని వాళ్ళని ఆశ్చర్యదించి ఆ ద్వేషభావాన్ని ఖరిగి చేస్తాం ఈ విధంగా మనస్సులో ఉండే కాలుష్యాలను వెడికి పక్క పక్కలే కనుకనే ఉంటాయి అసలు ఒకదాని తర్వాత ఒకటి వాసెస్ ఈ చెప్తే మృదుట కట్టాలి ముఖ్యంగా వేదాంతం దగ్గర ఉండేటువంటి వైరాగ్యం అనేది అది సిద్ధి వైరాగ్యం వైరాగ్యం అంటే నామూపములాగేదా ఎట్టి ఆసక్తి కలిగి ఉండాల ఈ బొమ్మ బాగుంది వేరు బొమ్మ బాగుండే బొమ్మ బొలవరేండి ఆ బొమ్మైన మనస్సు భగవదాకారం అవ్వడానికి సహకరిస్తోందా తీసుకుంటే బొమ్మ అవుతుంది ఆ బొమ్మ చూస్తే నాడు మనస్సులో కృష్ణ ప్రేమ కృష్ణం ఏం భక్తి కలుగుతుందండి అన్నీ ఈ అలా ఉండాలి కానీ కూరికే ఈ బొమ్మ బాబు కారినార్ బొమ్మ బొమ్మ కారినార్ బొమ్మ బాబు ఏంటండి అనార్థం ఉండదు అండి కారినార్ బొమ్మ బాబు నిజానికి ఒక రకంగా మన చరిత్రలో మనం సిద్ధిపడాల్సిన అంశాలన్నింటినీ కూడా బింబలకు కూడా డెక్కొస్తాయి చరిత్ర జోతుందంటే అలాంటి ఇబ్బందులు కూడా వస్తాయి లేదు ఇది కొత్త బొమ్మ బాగుంది కొత్త బొమ్మ బాగుంది కాబట్టి ఇలాంటి బుద్ధి పెట్టుకోకూడదు బొమ్మ బాగోడే నామ రూపాలు బాగున్నాయని కూడా నామ రూపాయలు పరిమితమైన తత్వాలు మరింత తెలుసుకుంటాడు కాబట్టి దృష్టి ఉండదు మహాత్మలు ఉన్నారు ఉన్నంత కాలం ఆ యానోలైక్ టైంలో ఆ దృష్టితో సైకలాజికల్ టైం క్రోనలాజికల్ టైం కాదు క్రమలాజికల్ టైం ఇది వేల పదిహేడు గంటలు రేపు పద్దెనిమిది గారు ఇది కాదు దాంట్లో వచ్చే రెస్పాంటారు రేపు ఎలాంటి అది అది క్రోనలాజిక రేపు నాకు వ్యవహారాలు కలిసి వస్తాయో అది సైకిజిక ఈ సైకలాజికల్ టైమ్ లో మనిషి జీవిత కాలము వాడికి ఆత్మజ్ఞానం కదా ప్రజలు వాడు అసఠ కాబట్టి ఆ విధంగా నామరూప బుద్ధిని ప్రాముఖ్యాలి బూత్ల వినయాలు బూత్ నిదేశం అది వేదాంతం వేదాంతాలు ఇది ఆల్ నెగిటివ్ నావల్ నటిని పాజిటివ్ అవ్వాలి because all positive is a liberation it is best than lakshana and health and all nadi ke ache par niche aisa niche tha avidhi atma in the kshetra loka samalona bhi jhoothi alaga gali lo nilam unte jyotra sangre then the sensible awareness that is కాబట్టి దానికి ఆ రామలోకం బుద్ధి పూర్తిగా తొలగిపోవాలంటే ముప్పిగా డెవలైడ్ చేయాలి అలా డెనైవ్ చేసిన వృద్ధు చెప్పి వాళ్ళు యోగీది వాళ్ళు యోగులు అంటారు యోగము అంటే జ్ఞానం అనర్థం యోగులు అంటే సాధ్యులు ఆత్మజ్ఞానం కోసం తమ జీవితాన్ని సమర్పించటానికి సిద్ధపడేవాళ్ళు యోగించింది ఇది యోగి అన్న దానికి ఒక డెఫినేషన్ ఏంటంటే సెలవు డైనయ డి సెల్ఫ్ అంటే ఈదో ఈజో డి స్మాల్ స్టల్స్మాల్ స్టెల్స్ అలా డివైడ్ చేసుకుంటుందో అది యోగా అన్న కారణ సో స్వామి వివేకానంద వాళ్ళు అందరూ కూడా చాలా వస్తున్నారు ప్రాధాన్యత ఉంది వాళ్ళ సెల్ఫ్ అడ్మిట్రేషన్ వివేకానందాపం వస్తుంది కదా ఈదో ఉంటుంది సార్ దాన్ని డివైడ్ చేసుకుంటున్నారు ఇదోతుంది ఏదో ఏదో ఒక ఇస్క్యూస్ అవనుకుంటున్నాం అసలా నా వరకు తీసుకుంటున్నాం ఇది ఇదో ఈ అంటే దాని యొక్క ఎజెండా ఏదైతే ఉంటుందో ఆ ఎజెండాని యాక్సెప్ట్ చేసుకోవాలి రెఫ్యూజ్ తప్ప మలా నా ధోపం బాగుంటుందండి రెఫ్యూజ్ జస్ట్ లెట్ రెస్యూజ్ మంచి రోస్టెడ్ రవ్వ రోస్ చాలా బాగుంటుందని ఇదిగో అంటున్నాను సరే పితాద్దిగో బాగుంది ఐదైనా కాదు ఇష్ట అప్పుడు మీకు ఆ నామరూప బుద్ధి తొలగిస్తుంది కాల బుద్ధి తొలగిస్తుంది దేశ బుద్ధి తొలగడం కష్టం చాలా కఠినమైన సమాచారం సో అలాగ ఈ కషాయాలను అందుతుంది ఎవరైతే ఉపమర్దనం చేసేసి జనం నెగ్లెక్ట్ చేసేస్తారో వాళ్ళు యోగులు అంటే ఆ యోగులు ఆ తూపుద కాలంలో తూపున అనుభవాలు చేసుకుంటారు ఆ దృక్స్వరూపమైన ఆత్మని అనుమానం చేసుకుంటారు దాన్ని పురుషోని పురుష దాన్ని ఉద్దేశించి ప్రజాతి గారు సత్వ్రయోధం చేసినారుమాది పునః ఆత్మార్ అతను ఏ ఆత్మ యశహాని సమీ కదా ఏ ఆత్మల గురించి అయితే నేను చెప్పారో ఆయన ఇంతకుముందు ఏం చెప్పారు ఆత్మాత్మోక విజు ఆ ఆత్మీదేమి దృష్టితో ఉంటారు కానీ దురదృష్టం ఏంటంటే మానవుడు బృహిదృష్టితో ఉంటారు బాస్య దృష్టితో ఉంటారు విషయాసక్త బాహ్య దృష్టి ఉన్నారు సంకర్పలతో భారతంలోనే విషయంలో ఆసక్తమైన ప్రభుత్వం ఉన్నటువంటి బాస్య దృష్టి బలవార్లకు ఈ ఆత్మస్వరూపమే ఇది లబ్ధి కాదు ఆత్మ అంటే తన స్వరూపంగా తనలో దాన్ని దాన్ని ఆ పరద పడిపోయింది ఆ పరదాన్ని మనం తొలగించటం అనే ప్రయత్నం చేయాల్సిన సో ఆత్మా సొంత ఆత్మావి గుణ సొంత ఆత్మాహరికి చెప్పుకోకుండా ఆత్మ ఆ గురుడితో కూడిన ఆత్మ ఏ ఆత్మనైతే నేను కోపం చెప్పాను అదే మీరు ఉన్నారో ఆత్మీ గేర అని ఇందుకు ఈరోజు ఎందుకు ఏ ఆత్మని తెలుసుకుంటే యజ్ఞానాలు సర్వలోక కర్మవాపతి సర్వనస్తలోకాత్మస్త కామా సర్వలోకం తపోలోకం భూ ఈ లోపం ఆ లోకం అమెరికా లోకం అరికపోవ లోకం గందం లోపం అమెరికం సో గందములోక సర్వలోక సో ఈ లోకాలను కావాల్సింది అనుకుంటాడే ఆ లోకంలోనే ఆత్మ ఎన్ని ఉన్నాయి ఆ లోకంలోనే పొందినట్లు అవుతుందని నేను ఇంతకు ముందు చెప్పానే ఆత్మ ఇదో లేక అని ఇంతకు ముందు చెప్పిన ఆత్మను చెప్పి దానికి కొంత ఎడిసన్ చేస్తున్నాడు ఎడిసన్ ఎందుకు చేస్తున్నాడంటే వీళ్ళు రానుగా తుని చేయకపోవడం అందుకోసం ఎడిషన్ చేస్తున్నాడు రానుగా తన కోసం చేరుకోరకాయ ఓ ఇది ఆత్మ అని నీకు కనిపిస్తే ఏంటంటే ఏ తద్ అమృతం భయం ఏత్ బ్రహ్మ అప్లై చేయ అప్లై చేసి అమృతం అదే ఇది అమృతం కాదండి అయితే కాదు శక్తికే కా అమృతం అండి భయం ఐతే రావు ఇదేమి శక్తి ఏతద్ బ్రహ్మ ఇదే బ్రహ్మేస్తుంది బ్రహ్మ చే అదే బ్రహ్మ కాదండి ఇది వ్యక్తి అలాగా ఆ సంక్సన్ నికలోపశం నికల నికకోవాలి అంటే రత్నాన్ని ఇచ్చి ఇది జాతిరత్నమా లేకపోతే కల్పీ రత్నమా లేకపోతే ఇమిగేషన్ రత్నమా అనే దానికి రాయి పద్దా ఆ రాయి మీద ఎలా చేపదీసి చూస్తారు రత్న పదిస్తారు చూసి ఇది జాతిరత్నమని లేకపోతే ఇది కల్పీ రత్నమని ఇమిగేషన్ రత్నమని పడేస్తారు ఆ రకంగా ఆ ఇది ఆత్మా తెలియదు కానీ వెంటనే ఏం చేయాలి ఆ నికోపలం మీద దాన్ని టెస్ట్ చేయాలి ఎలాగా ఏతదమృతం అభయం ఏత్ బ్రహ్మ టెస్ట్ తెచ్చారు ఆ టెస్ట్ నిలబడితే అందుకోసం ఆయన విషయం పెట్టారు ఏతదమృతం భూమాఖ్యం అతయం అత ఏ బ్రహ్మ ఎదృతం ఈ ఆత్మ వదేణపురుషత్మా అమృత ఇదే సుఖస్వ రూపము ఆనందస్వము యో వై భూమా తదల్పం తన ఏదైతే అల్పమో అది నిచిత భూమా అంటే దేశకాలు వస్తు పరిచ్ఛేదనహితమో అది అమృతమే అది నాస్ ఆత్మ వారే యోగం అవినాశ వినాశము లేనిది అని ఒక చేస్తున్నారు ఇదంతా భూమా అని తెలుసు భూమా అంటే వినాశ వినాశము లేనిది భూమాక్ష అభయవ అభయము భయం ఎప్పుడు వస్తుందండి భయం అనేది ఉన్నది భయం అంతే కదా ఇది భయం లేదు మనం పోగేసినా ఇది పోగేసిందంతా పోకుంది ఏది ఏదో పోవేసినా తర్వాత ఇల్లు వాళ్ళకి కూడా పోవేసి కదా ఈ చక్కీ పోవేసి తీసుకొచ్చి సిమెంట్ బస్తాల్లో పోవేసింది అది పోగేయడం ఎక్కువనే ఎక్యూలెట్ చేస్తూ ఉన్నాయి సంతానాన్ని ఎక్కువ అది ఎక్కువ అవుతుంది ఫ్యామిలీ విడిన్స్ వన్ నేను అహం అహం అహం అలాగే అహం అలా పోలాగే ఎక్స్పైర్ అవుతూ ఇప్పుడు ఎక్కువ ముందు ఒకటి ఉంటారు తర్వాత ఇద్దరు అవుతారు రాజు మందికి నాలుగు ఐదుగు ఆరుగు రాజు మళ్ళీ మన వల్ల మన వల్ల లక్ష్యపోతే పెరుగుతూ ఉంటాం ఏమి పెరిగింది ఆ హృదయ శల్యములు పెరుగుతాయని అందించేదో కానీ కొత్తగా మనవల కుట్టేట హృదయంలో ఇంకో శల్యం పెరిగిందేనా దీనికి ఇంకొక ఆసక్తి ఆసక్తి అయితే నేను వచ్చినే కదా మనవరకు పుట్టేడు బాగానే ఉంటుంది మనవరాలు పుట్టడా మనవరాలు పుట్టిన మనవరాలు పుట్లేదు మనవరాలు గొప్ప మనవరాలుస్తే మనవరం పుట్లేదు సంస్కారం ఉంటే అలాగే ఉంటుంది ఇంత పెద్ద సరియైన విషయంలో ఉండాలి మీరు పెద్దలు మీకు అది తెలుసు అది సో అవుతుంది ఎన్నోది కో డెత్ అంటుంది మరణం అంటే అసలు ఈ మరణ భయం ఎవరితోనే దాని మీద విమాంసం చేస్తారు మరణ భయం ఏమిటంటే ఇప్పుడు అహం అనే ఆ ఎంత రియాలిటీ అహం దాని యొక్క యథార్థ స్వరూపం తెలిసిన వాడికి మరణ భయం ఉండదు మరణ భయాన్ని ఎవరికంటే అహంకారం తోటి ఐడెంటిఫై అయినటువంటి ఆ పెట్కోన ఉంటాడే వాడికి భయం ఎందుకంటే ఆ డిగ్రీలో చెప్పాడు ట్రైన్స్ లో చేస్తున్నారు సమాజంలో పేరు ప్రతిష్ట సంపాదించారు అల్లు ఇల్లు కొడుకులు గుర్తులు కోదర్లు ఇవన్నీ డబ్బు పోగెట్టాడు ఇల్లు రాత్రిలో పోగొట్టాడు పశు సంపద పోగేస్తాడు అన్నీ పోగొట్టాడు ఇప్పుడు వీడు మేము అంటే మొత్తం బ్యాగేజ్ తో ఉంటున్నాను నేను ఇప్పుడు వీడి భయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ బ్యాగేజ్ అంతా ఫీబ్యా అది అడుగుతుంది అందుకోసం డెప్ అంటే సపోజ్ మేము బ్యాగేజ్ ఏది లేదా అనే స్టాండ్ నేర్పే డిజంబర్ డిజంబర్ అంటే డిజంబర్ అనేది అర్థం చేయండి ఇది నిగం జనాలు ఏమవుతుంటారంటే మొదలు రెండు అదే ఆ దిగంబరు ఏంటంటే అభిమానంగా ఎలా ఉండబుంది అదే దిగంబరు ఏంటి దిగంబరు అంటే ఇది ఏదో అనే దానికి ఆ హిస్టరీ ఏమి లేదు ఎస్టరీ కింది స్నేహం నేను నేను ఏదో చెప్పే లే అది వాడుతున్నాను ఇదే కూడా పడుతుంది జరిగిన నిగుతుంది ఫ్యాక్ట ఆ కంటో అంత ఒక బెస్ట్ ప్రశ్న ప్రశ్న అంటే ఏ ఇంటర్షనల్ రియాలిటీ దానితో ఐడెంటిఫై దానితో ఎదిరిన భయం ఉంటుంది ఆయన దిగబడదు అంటారు ఎందుకంటే అది ఆ భయం ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి వృత్తి భయం ఉండదు ఎందుకంటే వృత్తి అంటే అంతవరకు తాను పోదేసుకోమని పోతుందనే భయం ఎప్పుడైతే ఆ యుద్ధం చేసిన వాళ్ళకు త్రిపాసం ఇస్తాడో వాడి మృత్యులేదు పైగా మృత్యువు ప్రేమ కాస్త అస్థామృత్యే అదయవ బ్రహ్మ వృద్ధపతి ఇప్పుడు నేను చాలా నాకు పుట్టేనన్నాడు అంటాను వీడి కంటే పెద్ద వస్తున్న వాళ్ళు కోహాలు ఉంటారు వినడం వాడి కంటే పెద్దవాళ్ళు కోహాలు ఇప్పుడు ఉన్నాను మీరు అడగండి మీరు అడిగే వెళ్తాను ఎవరు మీ వయస్సు కనుక నేను అడిగే వెళ్తున్నాను అంటే మేము వయస్సు లేని వాడి అనుమతి మీ వయస్సు కనుక నా వయస్సు అనాది అనంతము కాలంలో కట్టిస్తున్నాము సనాతనం ఉందండి సనాతనం ఉండవు లేని అది ఇప్పుడు నాకంటే పెద్దగా ఉన్నా లేదు కాదు ఇప్పుడు నాకంటే పెద్ద కూడా మహావిత్యా నాతో ఎక్కువనే వస్తాడు అది వృద్ధున్నా ఇప్పుడు కూడా కాలాన్ని గీస్ పెయి కాలాన్ని మన బాగా తీసుకొచ్చినాయి అప్లో స్టైల్ తిన్నే ప్రవాహ నిత్యమో ఉంటారు ఆ ఫ్లో స్టైల్ లో చాలా ముందు జరుపుతూ ఉంటారు అవి కాదు వృద్ధంగా ఉందంట కాలము అది వస్తుంది కాజెక్ట్ మెంటల్ క్యాపిసిటీ నేను ఏదో చేస్తూ ఉంటాను సో టైం అన్నది ఇట్స్ నాట్ రియాలిటీ టైం అనేది ఏం లేదు మెంటల్ క్యాపాసిటీ మైండ్ లొక్క ప్రాజెక్ట్ ఉంది అంటే మేము మీరు గమనించండి ఉంటుంది థాట్ లెస్ స్టేట్ లో టైం ఉండదు స్టేట్ లేదు మైండ్ లెస్డ్ స్టేట్ లేదు థాట్లెస్నెస్ ఇట్ నాట్ టైన్ ఎస్ మైండ్ లెస్నెస్ మైండ్ లెస్ అంటే వాడు బుర్ర లేని అది కాదు థాక్స్నెస్ అంటే గొడవ వివాదం కాదా దర్ ఈస్ ఎన్ ఎంపీనెస్ ఇన్ ది మైండ్ ఆ ఎంపీనెస్ మూర్ఫుల్ లెస్ ఎంపీనెస్ కాదు దట్ ఎంపీనెస్ ఇట్ ద ఫుల్స్ ఆఫ్ ది ఆత్మా దంప్యూరెస్ ద్యూనెస్ ఆఫ్ ఆత్మా ఆ థాట్లే ఇంప్యూర్నెస్ ఆఫ్ మైండ్ ఇట్ ఈస్ లైక్ ది ఎంపీ మోండ్ ఇట్ ఈస్ రెడీ టు కరెక్ట్ అలాంటి ఎందుకు అంతేగాని దొంగలా కాదు దీంతో థాప్ ప్లస్ ప్లస్ నాట్ సెన్ అది మైండ్ లెస్ నెస్ ఆ థాప్ ప్లస్ స్టేప్ లోయాలిటీ ప్లస్ స్టేప్ లో కాబట్టి అది అవినాసి అవి బ్రం టైమ్ స్టేట్ ప్లస్ రియాలిటీ పృద్ధత మనకి అలా టెస్ట్ తెలుసుకో ఇది ఆత్మ అంటే ఏదో అమృతం అభయమే త్రహ్మ ఆ కనక్షణ కనక్షణ వచ్చిందంటే ఆత్మ దొరికిందా కనక్షను కుదరట్లేదు జలవసరం లేదు మళ్ళీ విచారం ప్రారంభించు అని గహిష్ అలా ఇచ్చారు ప్రజాపతిగా ప్రజాపతి నోక్తం అశ్విని పురుషో లేదూ బుద్ధిమంతులేదా ఉంటారు బ్రహ్మచ ప్రజాపతి నిపుణులు మాటలు విన్నారు ఏమని చెప్పాడు ఆయన అక్షని పురుషో నిబంధన కంటిదండు కనపడే పురుషుడు చెప్పాడు కదా వీళ్ళు అనుకున్నారు ఆ మాట విన్నారు ఎత్తిలో పురుషు తక్కువ కంటిలో మీరు కళ్ళు బుద్ధిలో చూసేయాలనుకోండి మీకు ఏడు కనపడుతుంది మీద కనబడుతుంది ఛాయ ఛాయాపురుషహారం అంటారు ఆ ఛాయాపురుషుడే ఆత్మని వీళ్ళు అనుకున్నా దాట్ ఈస్ నో డేస్ దేవుడు హక్తులు ఇద్దరు కూడా ఇద్దరు బ్రహ్మచారని బుద్ధిమంతరం ఈ ప్రపంచాన్ని ప్రోత్సత్య పద్ధతులు పరిపక్వనైనా ప్రపంచానికి ప్రాబ్లం కాదు పరిపక్వమైన ప్రపంచాన్ని సేవలు అమ్మకుంటాయి చక్కగా జరుపుకుంటారు లేదా ఒక్క సేవ కూడా జరుగుతాడు ఈ సత్యాపత్య వాడు ఉన్నారు వాడేం సేవ చేస్తాడు వాడంతసేపు కిసిన్ బాగలేదు లేకపోతే కాఫీ జరిగే ఆ గోడలో పనుంటాడు వారికి ఏదో ఇబ్బందులు ఏదో ఉంటాయి పర్సనల్ ప్రాబ్లమ్ ఇంకోటి జరిగేలాగే ఉంటారు వారు గురువు సేవ సో మీరు ఎలా ఉంటాను ఈ సత్యానికి ప్రమ వీళ్ళిద్దరే అనుగ్రహించామంటే ఎలా కంటిలో కూర్చుండదు కదా ఏమన్నా ఓకే నువ్వు నా గంటలు కూతురు మీదే కనపడుతుంది నా నీడ కనబడుతుంది నేను మీ గంటలు చూసినే కాకొనిపోయింది మా కాస్త కాకపోతే రియాలిటీగా దొరికినాయి కదా అని రియాలిటీ దిగ్గర కనుక దొరికిపోయింది ఇది ఒక అది ఇది ఒక పాయింట్ ఒక ఏదో ఎందుకంటే మీరు ఏపీ ఎలా ఉన్నారో అవును అలాగ ఉన్నారు కానీ మరి ఆయన ఇంకొక మహాత్సం ఎలా అన్నారు ఎవరు లేరు ఆయన ఇలా అన్నాడు నువ్వు ఇలా అన్నారు అధికారం చూస్తాం ఎవరు కూడిన కోరు చెప్తారు ఈ నీ దేవార్థమే చెప్తున్నావు నువ్వు ఆలోచింది మోహ పరప్రత్యమేయ బుద్ధి అన్నాడు మహాపరి కాదు నువ్వు నీ దేవార్థమే నువ్వు దాని మీద ఏమన్నా నీకు ఎవరన్నా తెలిసింది నీకు తెలిసిందేదో అది అది నిస్తా నేను నేను అన్నమాట ఆయన అన్నమాట కౌకన్ అంత ద్వానాన్ని పంపే ఎందుకంటే డిఫరెంట్ నేను అంత ఎవరిని చెప్తారో తెలిసిందండి డిఫరెంట్ మహాత్మస్ డిఫరెంట్ థింగ్ టు డిఫరెంట్ ఆరియన్సెస్ అట్ డిఫరెంట్ టైం ఇన్ డిఫరెంట్ సరం ఇస్తాను అందరు దానిలో తెలుస్తారు ఆయన అలా అన్నారు ఇది ఇలా అన్నారంటే కాబట్టి అధికార పుస్తం మీకు అర్థం లేదు కాబట్టి విజయాంతి గారు అన్నారు ఏమన్నారు తమితిలో పురుషుడు అన్నారు సరే ఎందుకు మీకు ఆలోచన అవసరం ఎద్రగాంధి గారు అన్న ముక్క ముక్క ఆ ముఖంగా అర్థం అర్థం తీసుకుని ఛాయాపురుషుడే ఆత్మ అనుగ్రహించండి ఛాయాపురుషుడు మీరు అంత తక్కువగా అంచిన కొంతమంది తమితీలో అర్థం చేస్తుంది వెళ్తూ ఉంటాను వీధిలోకి వెళ్ళే వాళ్ళు అనేక రకాలుగా ఉంటారు కావాలను వీధిలోకి వెళ్ళేప్పుడు సందీలో పుస్తకం పెట్టింది అంటారు ఎందుకంటే మధ్యలో కేనం వెయిట్ చేయాల్సి ఉంటుంది పుస్తకం చదువుతూ వస్తుంది కానీ పుస్తకంలో వచ్చింది పుస్తకాలు కూడా తీసుకుంటుంది సర్దిలో పుస్తకం పెట్టుకుపోతాడు ఇంకొకటి సర్దిలో వేరుసేన భూమిలో తీసుకు ఏదో పెట్టుకుపోతాను మరి మధ్యలో ఎక్కడ కవిత లేకపోతే ఖాళీ వచ్చిందనది ఏడు తీసుకుంటారు ఇది పక్కన అర్థం అవుతాయి సో ఇది కూడా చదువుతుంది కాబట్టి వాయు సంస్కారం అది మరొకటి ఉన్నాడు నేను సంజీవంతి ఈ చిన్న అర్థమూర్ ఒకసారి నేను స్నానానికి వచ్చిన బాత్రూమ్ కొంత బ్రహ్మకారు అర్థమవు నిలబడిన పడుతుంది పెద్దగా అర్థమవుతుంది అన్న అర్థం అవుతుంది పెద్ద ఎవరు ఉంటారు అనుకో నేను స్నానం చూడండి నేను స్నానం చేసుకోవాలని సార్ స్నానం ఎవరు వచ్చాను ఇంకా అర్థముందు సమస్య అభివృద్ధి ఎరమిది ఏదో అంటే తత్వ కోసం చెప్తున్నారు ఇప్పుడైనా ఇంకా అసలు కాబట్టి అని తెలియదు బిజ్నెస్ చేసే స్టార్ అని చెప్పి కాబట్టి అర్థం అంటే అర్థములు నిలబడదు తప్ప తప్పు ఎస్ ఈ శాతం కొట్టే స్పూహం కావాలా చూపిస్తాను రా అర్థమైనా అర్థమవుతున్నా రంగం చూసుకుంటా నువ్వు గుర్తి నువ్వు ఎలా దొరుకుతున్నా దీన్ని అబద్ధం చేసుకుంటా ఎవరు ఈ అర్థం నా అర్థం తీసుకూసుకో అనే అర్థమతో తెలుసుకున్నా ఇప్పుడు అర్థం అసమానంగా అర్థం తీసుకూసుకుని వాళ్ళ ఆత్మీయులతో తెలుస్తున్నా ఏంటి ఆత్మ అది అంటే దేహాభిమానం అర్థం మీకు రిఫ్లక్సివ్ సక్సెస్ కనుక లేకపోతే మీ ముఖాన్ని నేను ఒక జీవితకాలంలో చూడలేదు భగవంతుడు రిఫ్లక్సింగ్ సబ్సెసెస్ పెట్టేది కాబట్టి మీ ముఖాన్ని తీసుకుంటున్నాను రిఫ్లక్సింగ్ సక్సెస్ లేదనుకోవాలి నాకు ఒక సేస్ లైఫ్ స్టైల్ ఇంకా నాటింగ్ సక్సెస్ కే కాబట్టి మీరు రిఫ్లప్సింగ్ సక్సెస్ తీసుకున్నది ఏమిటంటే మీ దేహాన్ని మీ దేహాన్ని మీరు చూసుకుంటున్నా నీ దేహాన్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఆ దేహం నుండి ఆత్మబుద్ధి ఉందా లేదా అన్నది కోరంటుంది ఆ దేహం నుండి ఆత్మబుద్ధి ఉంది వెళ్తే వాడు విఫలక్షమే ఆత్మని స్వీకరించినట్లు అర్థం ఎందుకంటే రిఫ్లక్షన్ ఇది కానిస్టాప్ ఒరిజినల్ ఒరిజినల్ చూసే అవకాశమే లేదు రిఫ్లక్షన్ వరనే నేను ఎదురగలుగుతాం అది రిఫ్లక్షన్ చూస్తున్నానంటే వాడిని చూస్తున్నాను అర్థం వాయువు చూసింది ఆత్మతున్నాడు అంటే అది దాని దేహాభిమానం అవుతారు దాని అజ్ఞానం కాదు దాని జ్ఞానం ఇందులో నిరూపం వాళ్ళ ఉండే సంస్కారాలు బట్టి వాళ్ళ ప్రథమ పర్యాయంలో మొదటి పర్యాయంలో ఆ ఛాయా పురుషుని ఆత్మగా స్వీకరించారు ఆయన యథోక్ష అన్న మాట జరిగింది మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం అసలైన ఆత్మ విశాలి ప్రజాపతి ప్రస్తవం అలాగ అర్థమైపోతుంది ఆత్మకి తెలుస్తుంది అయితే తాను తెలుసుకున్న ఆత్మని కన్ఫర్మేషన్ కోసం బృఢీకరణా ప్రజాపి కానీ వాళ్ళు అడుగుతున్నారు కనలేదు నేను కన్లోచించే కనపడుతుంది చక్కగా అసల్లో తెలుసుకుంటే పోతుంది కదా అని అడుగుతున్నాను సుపరిత్యాయతే పరిసమంతా జ్ఞాయతే నిాయమా ఆత్మన ప్రతిబింబాకారరిఖ్యాయతే కన్ఫ్లూ తీసుకోవడం కంటే చతరుదే వృత్తి ఉన్నాయి అందుకోసం వాళ్ళు మహాత్మా నేను సదవాహా ఓ పిగి కంట్లో మీరు అన్నారు నేను కొన్ని ఆల్టర్నేటివ్స్ సజెస్ట్ చేస్తాం మీరు నడుస్తుంది ఎందుకంటే ఒకళ్ళ కంట్లో ఒకళ్ళు తీసుకుపో అంతకంటే అసలు తీసుకొచ్చి ఆల్టర్నేటివ్ పరీక్ష అక్ష పరీక్ష నేరుగా తీసుకెళ్ళి పరి సమంతా జ్ఞానం కంటిలోకి చూశారనుకోండి ఏదో ఒక విజనంతా కనబడుతుంది ఆ ప్రతిబింబం ఎదలవాడి కంటి ఆ కంటిలో కాకుండా చక్కగా నేలలో చూసుకున్నాం అనుకోండి చక్కగా మొత్తం ముఖం ఉంటుంది మొత్తం దేహం అంతా కూడా కనబడుతుంది సరిగ్గా నెలబడి చూస్తుంది కదే కనబడుతుంది లేదా ఇంకో ఆల్టర్నేటివ్ ఎస్ కార్యం ఆదర్శే ఆదర్శం కాస్త అద్దలో చూసుకుంటే హ్యాపీగా పూర్వకాలం వాళ్ళు పాపం అమాయిత ఒకరంతా మోడాలనిటీ కదండి ఫుల్ లైవెస్ మొత్తం లైఫ్ అంటూ వీడు అనుకుంటే అతను ఫుల్ లెంట్ మెల్లం దుట్టుకుంటే శుభ్రంగా మొక్క అంతా కనపడుతుంది దేహం ఏది కనపడుతుంది ఆత్మనహా ప్రతిబింబాకారరిత్యాగలే తన యొక్క తన ఆత్మనహ అంటే దేహస్థ్యాన ఆత్మ సిద్ధానికి దేహం ఆత్మ దేహము యొక్క ప్రతిబింబాచారం ప్రతిబింబం యొక్క ఆకారం దేహం బింబం ఏంటి ప్రతిబింబం ప్రతిబింబంలో ఏంటి అది ప్రతిబింబాకారం కాబట్టి దాన్ని బట్టి దేహాన్ని ముందు ఎక్స్టిమేట్ ఎస్టిమేట్ చేస్తుంది దేహాన్ని చూపడి కదా అంటే దేహాన్ని తోపుతున్నది వేరే సో ముఖం సో ఆ ప్రతిబింబాకారం స్పష్టంగా పెరుగుతుంది ఇది కాదు మంత్రంలో రెండు పెట్టారు అప్పు అనే ఇంకా ఆల్టర్నేటివ్ కట్గా దొరికే నిరోజులు వీళ్ళందరూ లేవకులు అభివృద్ధి యుద్ధాలు యుద్ధాల కత్తులు వారు కత్తి బాగా మొన్నగా స్థానం ఇస్తున్నప్పుడు అలా కత్తి తీస్తే ప్రముఖం తీసుకుంటారు కట్గా దొరిక ఆ దిశ తెలిసా ఇంకా ఏమన్నా లోప మొదల మీద తేరం చేసిన వారికి ఆ జీవిత అలంకారంగా ఒక వస్త్రం వచ్చిన వస్త్రాలకి మెడిసిన్ అలం అర్థాలు అందాలతో చూసుకుంటుంది లేకపోతే ఆధిశ ఇది అన్నింటిలోనూ కరమక్వం కదండి ప్రతిబింబం మీ అభిప్రాయం ఏమిటి అదే అదేనా ఆత్మ ఉంటే ఎక్కువ ప్రశోధిస్తుంటారు ప్రతిబింబా కారమైన ఉంటారా ఆత్మ అంటే ప్రతిబింబం అంటే అర్ధర్మ ఉన్నది ఆత్మను కాదు దాన్ని బట్టి ఈ ఇంప్లికేషన్ బై ఇంప్లికేషన్ దేహం అవుతుంది ఎందుకంటే బింబానికి స్వతంత్రమైన చట్టం ఐదు బింబానికి వచ్చేది అవుతుంది కనుక ఐదు దేశము దేహం అవుతుంది అదే రెండు మహాత్మా ఆత్మ అనంతిరు ఏక ఏ అక్కడ అక్కడ వాక్యం ఏముందంటే ఎస్కాయ కథమ ఉంది కథమహ అని ఉంది కథమహ అంటే వేది ఈ వేది అన్నది సంస్కృతంలో రెండు రకాలుగా రచిస్తారు కథారహ కథమహ రెండు చూపించి వేది అని అడిగేప్పుడు కథారహ అని ఇద్దరిని చూపించి ఎవరు రకాల కథారహ అది ఎవరూ తెలియదు అలా టెండ్ తెలియదు అలా తెలుసుకున్నాం వాస్తవం తెలుసుకునే వాళ్ళు అవచ్చేది అయితే కథాహి ఈ గదిలో ఎవరు అని అడిగినప్పుడు కథాబాన్ వరాలి ముగ్గురు కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉంది వాటిల్లో ఏది అని అడగవద్దుకుంటే కథమహాన్ వరాలి ఇక్కడ కథమహాన్ ఉంది కానీ అక్కడ వృత్తాంతాలు ఎన్ని తొంభై విత్యాలు అప్పు ఆదరిస్తే కథ మహాన్ ఉంది అందులో చని యాడ్ చేశారు మూడు చేశారు మూడు చేసే ఆడి దొచ్చారు దాని తర్వాత కోరాలు చేసి పెట్టారు క్లోరాలు చేయటం వల్ల ఆ కథమ శబ్దాన్ని మనం కన్సెప్ట్ చేస్తాం కాబట్టి నేను ఆత్మను తెలుసుకోవాలంటే అర్థంలో కనపడేది ఆత్మ శబ్దంలో కనపడేది ఆత్మ నీతిలో కనబడేది ఆత్మగా ఏదైతే ఆత్మ అని అడిగలేదు జీవంపులో కథమా నేను చెప్పిన వాటిల్లో ఏది ఆత్మ కాదు లేక ఇది అన్నింట్లోనూ కనపడేది కూడా ఆత్మనా అది కూడా చాలా రుద్ధివంతుడు కదా ఎందుకంటే ప్రతిబింబములు అన్నింటి ఏదైనా ఒకటే ప్రతిబింబం అని వాడికి అప్పటికే అర్థమైపోయింది అర్థమైపోయింది వీటిలో ఎదనా ఒకటి పత్రిక ఆత్మ లేక అన్నింటిలో కనపడేది ఒక్కటే అది ఆత్మలా అని ప్రశ్నలు ప్రజాపతి రాజ ఇలా మీరు అడిగినప్పుడు ప్రజా ప్రజలు సమాధానం చేస్తున్నారా ఏమో చెప్తారు ఏక ఊ సేవే అని చెప్పారు శక్తి లక్ష ఉంటుంది అందాము ఏటే అంటే ఇది మాత్రమే నేను చె మీ అకాలుగా దాన్ని సాగత నేను ఏది చెప్తానో అదే ఇదేంటి సోని పురుషో దృశ్యతేష ఆత్మా అని చెప్తాను నేను అదే అదే వరామీు మధ్యు పరిత్యాయమవాచువంగ పూర్ణ